కొన్ని వారాల నుండి మటపు అనే అంశంను మనం ధ్యానిస్తున్నాం ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయంలోని ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం మటపు గుండు దేవుని నీతికి సాదృశ్యంగా ఉంది అని కూడా మనం అర్థం చేసుకున్నాం మఠపు దేవుని న్యాయానికి దేవుని తీర్పుకు యేసు ప్రభుకి అది సాదృశ్యంగా ఉంది మఠపు గుండు దేనికి సంబంధించింది ఒక కొలతకు సంబంధించింది దేవుడు తన బిడలిని ఆ కొలతతో కొలుస్తున్నాడు నీ జీవిత విధానము ఏ రీతిగా ఉన్నది అన్న కొలత అది ఆయన దృష్టిలో అది అంగీకారంగా ఉన్నదా అతను దాన్ని ఒప్పుకుండే స్థితిలో నీ జీవితం ఉన్నదా లేక అతను తిరిగి వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదనే స్థితికి దారితీస్తున్నదా బల నమ్మకమైన మంచి దాసుడా అన్న బిరుదు దేవుడికి ఇవ్వాలా ఆయన కొలత వేసినప్పుడు కరెక్ట్గా చక్కగా కట్టబడ్డ గోడవలే నీ జీవితము కట్టబడాలా ఆ కొలతకు తగినట్లు నువ్వు జీవిస్తే బలానామకమైన మంచిదాసుడా అని మంచి పేరు పెట్టి పిలుస్తున్నాడు లేకపోతే ఆ కొలతకు తగ్గట్టు నువ్వు లేకపోతే నువ్వు చెడ్డదాసునివి చెడ్డదాసురాలవు అని పిలువబడుతున్నావు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఎందుకంటే నా కొలతతో చూస్తే మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి నాకు సంబంధించని వాళ్ళు నాతో పాటు ఏ రీతిగా జీవించగలరు నాతో పాటు ఉండలేరు కాబట్టి ఆయన కొలతకు తగినట్లు మనం జీవించాలా అంటే ఆయన మటపు తగిన సత్యాలను గ్రహించాలా దాన్ని మన జీవితంలో అవలంబించుకోవాలా వాక్యాన్ని వినేసి మనం ఇంటికి వెళ్ళి కాలం వెలిబుచ్చడం కాదు వాక్యాన్ని విని దాన్ని ఏ రీతిగా నేను పాటించాలి ఈరోజు నుంచి నువ్వు దాన్ని పాటించకపోతే విని దానికి అర్థం లేదు చాలా బాగుంది వాక్యం తృప్తికరంగా ఉంది సంతోషంగా ఇంటికి వెళ్తాం దృఢమైన నిశ్చయం నీకుంటుంది కానీ దాన్ని పాటించకపోతే నువ్వు ఏ రీతిగా ఆయనను ప్రేమిస్తున్నావు పేతురు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అయితే నా మాటలు గైకోను నా గొర్రెని కాయి అంటున్నాడు కాబట్టి ఆయన ప్రేమించే వాళ్ళలో రెండు ముఖ్యమైన గుణగణాలుంటాయి లేక దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉందా లేదా దేవుని పట్ల నీకు ప్రేమ ఉందా లేదా మరి విశేషంగా దేవుని పిలుపులో నువ్వు ఉన్నావా లేదా అని పరిశీలించుకోవాలంటే ఈ కులతతో చూసుకోవాలా నీకు నిజంగా దేవుని పిలుపు ఉందా లేదా అని అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉందా లేదా అని చూసుకోవాలా దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే నిన్ను పిలిచినా కూడా వేస్టే సరే అయినా అందరినీ పిలుస్తున్నాడు అన్న విషయమే మనము ధ్యానించాలా మటుపు దేనికి సాదృశ్యం ఆయన ఆ యొక్క చక్కగా కట్టబడ్డ గోడ మీద నిలబడి ఆ మట్టపు గుండును దించేసినప్పుడు దారంతో ఇస్సల్ బదులు రెండు గుంపులుగా విభజింపబడినట్టు మనం చూస్తున్నాం మొదటి గుంపు ఇస్సాకు వంశస్థులు రెండవ గుంపు యూరోబాబు కుటుంబికులు అయితే యొరంబాబు కుటుంబికులతో నేను ఎల్లప్పుడూ ఆ కుటుంబం మీద నా కట్గాని పంపిస్తా అంటున్నాడు ఇది కొన్ని సంవత్సరాలు కొన్ని వారాలు కొన్ని నెలల క్రితం మనం ధ్యానించినాం ఎహెచ్కేలు గ్రంథంలోని ఎహెచ్కే వెంట్రుకలకు సంబంధించింది ఒక భాగము వెంట్రుకల్లోని గాలికి విసరగొట్టి దాని వెనకలా నా కత్తిని పంపిస్తాడు దేవుడు కాబట్టి ఎరోబాము వెంట కత్తిపోవడం ఎరోబాము ఇంటి మీద కత్తి పడడం అనేది మనం చూస్తున్నాం అంటే ఎరోబాము కుటుంబము శాశ్వతంగా నరకానికి పోవడం అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం కానీ ఇషాకు కుటుంబికుల ఉన్నత స్థలముల పాడైపోయినాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇసాకు కుటుంబం అంటే అబ్రహాము సంతానం అబ్రహాము సంతానం అనగా దేవుని బిడ్డలు క్రీస్తు పక్షంగా ఉన్న మనమందరము ఆ అబ్రహాము సంతానం కాబట్టి మన ఉన్నత స్థలములు మన ప్రార్థన స్థలములు మన క్రైస్తవ సంఘాలు ఇంగ్లీష్లో చెప్పాలంటే చర్చిలు చర్చ్లోని ఆరాధన పాడైపోయింది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇదే మటపు గుండెకు సాదృశ్యం చర్చిలోని ఆరాధన ఎందుకు పాడైపోయింది అన్నప్పుడే మనము పోయిన వారని చూస్తున్నాం వాళ్ళు పాడైపో కారణము వారు వెచ్చగా నైనూ లేరు చల్లగా నైనూ లేరు వారు వెచ్చగా నైనూ లేరు చల్లగానైనా లేరు రెండింటితో కలిసి సహవాసం చేస్తున్నారు అంటే వెచ్చగా ఉండే గుంపుతో చల్లగా ఉండే గుంపుతో వాళ్ళు కలిసి సహవాసం చేస్తున్నారు కాబట్టి నులివెచ్చని జీవితంలో ఉన్నారు అంటే కొంచెం కొంచెం వెచ్చగా కొంచెం చల్లగా అన్నట్టు కాబట్టి బయటికి భక్తి కాని దాని శక్తిని ఆశ్రయించని వారు అన్న విషయం మనము పోనవరం నుంచి చూస్తున్నాం యశే గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఎందుకు వీరు నులివెచ్చని జీవితంలో జీవిస్తున్నారు వీరి ఆరాధన స్థలములు ఎందుకు చెడిపోయినాయి ఒకప్పుడు ఎన్నెన్నో విషయాలను దేవుడు బయలుపరచండు వీళ్ళకి ఇప్పుడు ఎందుకు బయలుపరచలేడు నేను ఎంతోమంది పాస్తలను చూసిన ఎంతమంది సేవకులను చూసినా ఎన్నెన్నో అద్భుతాలు బైబిల్కి వెళ్ళి చూపించరు కానీ కొంతకాలానికి వారి దగ్గర అవన్నీ ఆగిపోయినాయి సరే నీకెందుకు చూపిస్తుండు నువ్వేమైనా స్పెషలా కాదు నువ్వు ఆయన వెంట ఆయన నువ్వు వెంటాడుతున్నావు నువ్వు ఎంతకాలం ఆయన వెంటాడితే ఆయన నీకు దొరకడానికి అవకాశం ఉంది నువ్వు వెంటాడి కొంతసేపు కొంతకాలానికి అలిసిపోయి ఆయనను వెంటాడడం మానేసి ఈ లోకాన్ని వెంటాడితే ఆయన నీకు ఎంత దొరుకుతాడు క్రైస్తవ జీవితంలోని బలహీనత ఇది గొప్ప గొప్ప సేవకులు అందరూ మొదట్లో వెంటాడడం దేవుని ఎంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఎండనక వాడనక కష్టానికి శ్రమకి అన్నిటికీ ఓర్చుకొని పరిగెత్తి పరిగెత్తినప్పుడు ఆయన దగ్గరకు కావడం ఎన్నో విషయాలు అర్థం చేసుకోవడం మళ్ళా కొంత అలసిపోవాలా కూర్చోవాలా ఆయన వెళ్ళిపోతా ఉంటాడు ఎందుకంటే ఈ సువార్త ప్రపంచం పోతనే ఉండాలా ఆయన పోతేనే ఉంటాడు నీ బాధ్యత ఆయన వెంట పోతేనే ఉండాలా లేదు కొంతసేపు నేను రెస్ట్ తీసుకుంటా కూర్చుంటే నువ్వు కునుకడము నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది కొనుకడం అంటే వేరే బోధల తట్టు తిరగడం కొనుకడం అంటే మతపరమైన మానవ కల్పితాలు గల బోధ తట్టు తిరగడం ఈ నులివెచ్చిన జీవితము దేనికి సాధుశంగా ఉందన్నప్పుడు దేవుడు ఏషయాతో మాట్లాడుతున్నాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు నోటి మాటతో నా యద్దకు వచ్చుచున్నారు అంటే ఏసు క్రీస్తు తీసుకుంటున్నారు నా ప్రభువు యేసు అని మంచిగానే వాడుతున్నారు పదం యేసు అనే నామాన్ని వాడుతున్నారు వాడుకుంటా నా ఎద్దకు వస్తున్నారు కానీ పెదవులతో నన్ను గనపరచుచచున్నారు చాలా బాగుంది హళలిగా పాటలు పాడతారు గంభీరంగా అరుస్తూ ఉంటారు ఎక్కడని భయభక్తులు నిష్ఠ శ్రద్ధ అంతగా అనిపిస్తుంది వాళ్ళలో తమ హృదయములను నాకు దూరము చేసుకుని ఉన్నారు ఎవరు చేసుకున్నాడు ఎవరని చేస్తారా నీ హృదయం దేవు నుంచి దూరం ఎవరు చేస్తారు అది నీ చేతిలోనే ఉంది నువ్వే దాన్ని దూరం చేసుకుంటున్నావు సరే ఎట్లా చేసుకుంటున్నావు అనేది రాయబడింది ఎందుకు ఈ క్రైస్తవ సేవా జీవిత విధానంలో దేవుని బాగా కనపరుస్తారు గంటలు గంటలు ప్రార్థన చేస్తారు వర్షిప్ చేస్తారు అంత బాగుంటుంది కానీ వారి హృదయం ఎందుకు దూరంగా ఉంది ఎందుకు వాళ్ళు నులివెచ్చిన జీవితాల జీవిస్తున్నారు చూడండి వారు నాయడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి ఈ లోకంలో నేర్చుకున్నవి ఈ లోకంలో అనిల ఆచారాలని అభ్యసించి దేవుని మందిరంలో ఆయనను ఆరాధిస్తున్నారు వారి దేవతలని వాళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారో నా నన్ను కూడా అట్లా నాకు కోపం రాదా దేవుడు అంటున్నాడు నాకు ఎందుకు అది అసహ్యంగా ఉంది అంటే వారు అన్య జనుల ఆచారాలు అభ్యసించి నాయ వద్దకు వచ్చి వాళ్ళు అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా లేదు బ్రదర్ మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా విధానంగానే దేవుని ఆరాధించాలా ఇది మోసం ఎందుకంటే మన పూర్వీకులు దేవుణ్ణి ఇట్లా ఆరదించు మనం ఇండియాలో మనమంతా ఒకప్పుడు వేరే మమ్ళకెళ్ళి బయటకొస్తాం కదా మన ముత్తాతలు వీళ్ళందరూ మళ్ళీ సరే మన కాలంలో మనం వచ్చినాం కాబట్టి మన దేశానికి అనుగుణంగా మనం దేవుని అటనే ఆరాధించాలా ఈ లోకపు విధానాలు మనం పాటించద్ మనుషుల తలంపులు మనుషుల ఆలోచనలు చెప్పున్న దేవుని మనం ఆరాధించద్దు దేవుడు బైబుల్లో ఏ రీతికి మనం చూపించిండో మనం అటనే ఆరాధించాలా ఎట్లా ఆరాధించాలా నీ హృదయము ఒక దిక్కు నీ మనసు ఇంకో దిక్కు ఉంటే అది కరెక్ట్ ఆరాధన కాదు ఎవడో బయట చెప్పులు పెట్టి లోపల పోయాడు నా చెప్పులు ఉంటాయా లేబో అని అనుమానం వచ్చింది వాడికి ఆరాధన చేస్తుంటే మళ్ళీ వర్షం పరిశోధన పొందుకుంటున్నాడు వర్షిప్ చేస్తున్నాడు భాషలున్నాయి అంతున్నాయి కానీ మనిషి ఎక్కడుంది చెప్పుల మీద ఉంది ఉపానరీతి నేను చెప్తున్నాను కాబట్టి నీ ఆరాధన విధానము మనుషుల కల్పిత విధానంలాగా ఉండద్దు మీకు ఒకసారి నేను చెప్పినా కదా బెంగళూరులో ఒక చర్చలో ఈరోజు కఠిన చేస్తారు ఇండియన్స్ మనం అందరం కింద వర్షిప్ చేయాలా అనేసి అందరు చుట్టూ కూర్చుంటే పాస్తర్ సెంటర్ లా పెద్ద ల్యాంప్ పెడతారు నూనె పోసిన ల్యాంప్ నూనె దాన్ని దీపం నూనె వస్తే దీపం పెట్టి దాని చుట్టూ అందరు పడలు పడుకుంటూ హలలిగా అరుస్తూ ఉంటారు అది ఒక విధానంలాగుంది అంటే బయట దేశం నుంచి వాళ్ళని వచ్చిందనుకో ఫారినరు అరే ఎంత బాగా ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ పాసరికి చాలా గ్రేటు ఏం తెలుసా చూడు మేము ఎంత స్పెషల్ మీకంటే మేము స్పెషల్ వాడు చూపించుకుంటుండేంది వాడిని స్పెషల్ చూపించుకుంటున్నా లేక దేవుని ఆరాధన చూపిస్తున్నాడా మేము ఇండియన్స్ ఎంత స్పెషల్ చూడు మేము మా పాత గుణగణాలు మర్చిపోం పాత విధాలను మర్చిపోం వాడు బయటికి అంటే శారీరకంగా గొప్పవాడని చూపించుకుంటున్నాడు కానీ దేవుని దృష్టిలో వాడు గొప్పవాడు కాదు కాబట్టి మానవుల విధులను బట్టి మానవ విధులు అంటే ఏం చెప్పండి దేవుని పట్ల భయం ఉంటుంది కరెక్టే భక్తి ఉంటుంది కరెక్టే కానీ మానవ విధులు ఏం తెలుసా ప్రేమ ఉండదు వాళ్ళ ఆరాధనలో ప్రేమ ఉండదు వాళ్ళు భయంతో దేవుని తనేదికి వస్తారు భక్తి ఉంటుంది భయం ఉంటుంది ఎక్కువ మటుకు భయం ఉంటుంది ఆ భయంతో దేవుణ్ణి ఆరాధిస్తుంటారు కానీ వాళ్ళకి ప్రేమ ఉండదు అక్కడే తేడా ఉంది నీ దేవుణ్ణి నీ దేవుడని యోహోవాను నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకంతోను లోకాసు వార్తల నాలుగు విధానంలో అది నాలుగు చూస్తాం మనం నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడు నీ యోహవాను నువ్వు సేవింపవలను సేవించడం అంటే ఏంది సేవకుడు చేసే విధానాన్ని సేవిపడం అంటాం వృత్తగా ప్రార్థన చేసుకొని పోవడం కాదు అది సేవ కాదు సేవించడం అంటే నీ మాస్టర్ నీకేం చెప్పిండో నువ్వు అది పాటించాలా నీ ప్రభువు నీకేం చెప్పిండో నువ్వు దాన్ని పాటించడం సేవ అంటే లేదు నేను కూడా సేవ చేస్తాను కార్పెట్లు వేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను ఊడుస్తాను సల్లుతను నీళ్ళు మంచిగా పెండేసి మంచిగా చూస్తాను దాని తర్వాత ముగ్గేస్తాను ఇది కాదు అది శారీరకమైన విధానం సేవ అంటే అది కానీ కాదు లేదు నీకు చెప్పబడ్డ వాక్యాన్ని చెప్పబడడం నీకేం చెప్తే ఆజ్ఞ నువ్వు దాన్ని పాటించడం అది కాదు సేవ నీ ప్రభు ఏం చెప్పిండో అది చేయడం సేవించడం అంటే సేవించడం అంటే సేవ చేయడం కాబట్టి నీ పూర్ణ హృదయంతో వీళ్ళు అట్లా లేరు నిలివెచ్చిన జీవితంలో ఎందుకు అది లేదంటే వాడు పెదములతో దేవుడిని స్థుతిస్తున్నాడు కానీ వాడి హృదయం దూరంగా ఉంది అది నిలివెచ్చని జీవితం నువ్వు అట్లా ఉన్నావా నువ్వు నిజంగా పూర్ణ హృదయంతో ఆయనని సేవిస్తున్నావా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో నువ్వు ఆయనను సేవిస్తున్నావా ఆయనకు కావాల్సింది అది కాబట్టి మనము ఏ మూడు గుంపులలో ఉండడానికి వీల్లేదు నువ్వు ఎరోబామ్ గుంపులో ఉండడానికి వీల్లేదు ఆ యొక్క ఇసాక ఉండడానికి వీల్లేదు నువ్వు ఆయనతో పాటు నివసించాలా ప్రతి నీ ప్రభు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలా సరే నా ప్రభు లోపలుంటే నేను ఖచ్చితంగా లోపలుంటా నేను ఈరోజు మీకు చెప్తున్నా నా ప్రభు లోపల ఉంటే నేను లోపలుంటా మళ్ళీ నా ప్రభు ఎప్పుడన్నా లోపలున్నాడా ఒకసారి చూపించండి నాకు బైబిల్లో నీ ప్రభు సరే నేను ఎట్లా మాట్లాడతా నీ ప్రభు ఎప్పుడన్నా లోపలున్నాడా ఒక్కసారి చూపించండి సొలంను కాలంలో అన్నాడు ఏమన్నాడు తెలుసా ఆయన ఆత్మ దిగొచ్చింది ధూమం వలే మందిరం మొత్తం ఆవరించింది కానీ ఏమంటున్నాడు తెలుసా దేవుడు మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ ఈ మందిరంలో నేను ఎట్లా నివసించగలను నేను నివసించలేను మనుషుల హస్తాలంటే శారీరకమైన మందిరంలో అని అర్థం మనుషులు నా చేయ నాది హస్తం అనుకో నా చేతితో ఎక్కలు కడితే అది మందిరం అవుతుంది ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు శారీరకమైన మందిరం నేను ఎట్లుండగలను ఉండలేను ఆయన దావిదతో ఒక మాట అన్నాడు ఏమన్నా అన్నాడు తెలుసా నువ్వు కాదు మందిరం కట్టాల్సింది నీ కుమారుడు అన్నాడు అంటే చాలా మంది ఈరోజు కూడా ఏమనుకుంటారు తెలుసా ఓ దావిదు కుమార్ అంటే సొలమోన్ కావట్టు సొలమోన్ కట్టిన మందిరం కావటం కానీ కదా ఆయన దావిదు గోత్రంలో పుట్టేవాడు కొదమసింహం దావిదు గోత్రం నుంచి వచ్చేవాడు ఏ సుప్రభు కట్టే మందిరం గురించి మాట్లాడుతున్నాడు అనే విషయము సొలమున్ అర్థం చేసుకోలేదు దావిదు అర్థం చేసుకోలేదు దావిదో సంతోషపడుతుండేమని నా కొడుకు కడతాడేమో మంచి మందిరం పెద్ద మందిరం కడతాడేమో అని అనుకున్నాడు దావిదుకుండే ఆశ మందిరం కట్టాలని కానీ దేవుడు అంటాడు దావిదు నువ్వు కట్టాల్సింది నా మందిరం కాదు నువ్వు కట్టాల్సింది వేరే మందిరం నువ్వు అర్థం చేసుకుంటులేవు నువ్వు కట్టాల్సింది చేతులతో పెద్ద పెద్ద పెద్ద బిల్డింగ్లతో బంగారం తీసుకొచ్చి దాని బంగారంతో పొదిగిరి గోడని ఎరుసలేం మందిరాన్ని ఎరుసలేం మందిరాన్ని బంగారంతో పొదిగిరు మొత్తం ఆ గోడలన్నీ బయట స్తంభాల చుట్టు మొత్తం గో బంగారు రేకుతో ఎప్పుడైతే ఆ నెరవ చక్రవర్తి డెబ్బై సంవత్సరంలో ఏస్ప చనిపోయిన డెబ్బై ఆయన వచ్చి మొత్తం దాన్ని కూలగొట్టి కాల్ చేసి ఆ బంగారం అయితే రోమా దేశానికి వాళ్ళు తీసుకొని పోరా మొత్తం బంగారం అందుకే యూరోప్ అప్పుడు చాలా రోమన్ దేశము అది చాలా గంభీరమైన దేశం ఎంతో ఎన్ని సంవత్సరాలు పదిహేడు వందల సంవత్సరాలు దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది వందల వరకు మొత్తం యూరోప్ అంతా ధనంతో తొలదూగింది అది ఈరోజు అది బిచ్చమడుకుంటుంది నేను చెప్తున్నా టీవీలో చూసిన నేను సరే నువ్వు టీవీ చూస్తావు బ్రదర్ మన ప్రవచనం ఎట్లా నెల పెరుగుతుంది ఎట్లా మనకి దేవుడు చూపించుండు మొత్తం ప్రపంచం అంతాట కొలాబ్స్ అవుతుందని అయితే యూరో దేశంలో ఎవడో తమ డబ్బులు పెట్టుకోవద్దని ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ పేపర్లకు ఇచ్చేసినాయి యూరోప్ గవర్నమెంట్లో డబ్బులు ఓడి పెట్టినా కాబట్టి ఇప్పుడు యూరోప్కి ఓడిపోవడానికి ఇష్టపడతలేదు వెనకడికి అందరు అమెరికా కన్నా పోవాలా యూరోప్ యూరోప్ అంటే ఇంగ్లాండు ఫ్రాన్స్ జర్మనీ ఇవన్నీ దేశాలు రష్యా కూడా వస్తుంది ఈ దేశాలకు పోయి అక్కడ డబ్బులు పెట్టుకుంటే అక్కడ మస్తు డబ్బులు వస్తాయి ఎందుకంటే ఇంగ్లాండ్లో పౌండు ఒక పౌండు ఒక పౌండ్ అంటే డెబ్బై ఎనిమిది రూపాయలు కాబట్టి చాలా మంది ఇండియన్స్ అక్కడికి ఎందుకు పోతారు తెలుసా పౌండ్లు సంపాదించుకుంటే ఒక పౌండ్ డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే చాలా విలువ కదా అట్లనే యుఎస్ డాలర్ అంటేనేమో యాభై రూపాయలైంది ఇప్పుడు యాభై రెండు రూపాయలు ఏమైంది కాబట్టి పోతే ఒక డాలర్ సంపాదిస్తే యాభై రూపాయలు కాబట్టి ఇండియాకి వస్తే ఆ డాలర్లు తీసుకొని మస్తు డబ్బు ఇష్టం మస్తు క్రైస్తవులు క్రైస్తవుడు ఎవడన్నా కానీ కంట్రీకి ఎందుకు పోతాడంటే వాడికి ధన వ్యామోహం ధనం ఆర్జించడం తప్పు దాని మీద వ్యామోహం పెట్టుకోవడం తప్పు అని బయలు చెప్తుంది లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని ఉంది ఇంగ్లీష్లో దాని మీద నీకు వ్యామోహం ఉండద్దు ధనం అవసరం ఎందుకంటే నీ కుటుంబాన్ని పోషించుకోవాలా నువ్వు ఫీజులు కట్టాలంటే డబ్బులు అవసరం లేదా స్కూల్ స్కూల్లో జాయిన్ చేయాలంటే డబ్బులు అవసరం లేదా ఫుడ్ కొనుక్కోవాలంటే డబ్బులు అవసరం లేదా ప్రతిదానికి డబ్బులు అవసరమే డబ్బులు లేకుండా ఎట్లా బ్రతుకుతాం ఈ లోకంలో కానీ దాని మీద నీకు వ్యామోహం ఉండద్దు అంటే దాన్ని ప్రేమించొద్దు మనం డబ్బుని ప్రేమించద్దు అది డబ్బు సంపాదించుకోవాలా ఎందుకంటే ఈ లోకంలో బ్రతకాలా కాబట్టి కానీ దాని మీద నీకు వ్యామోహం ఉంటే మటుకు ఖచ్చితంగా అది నీ నుంచి దూరం అయిపోతుంది అప్పుడు నీకు దేవుని ఆసక్తి ఉంటుంది ఎందుకంటే డబ్బు మీద ఆధారపడడం నేర్చుకుంటే దేవుని మీద మనం ఆధారపడలేము కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా ప్రేమించదు దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో అట్లనే ఖర్చు పెట్టాలా జాగ్రత్తగా ఏ టైంలో ఖర్చు పెట్టాలా ఎక్కడ ఖర్చు పెట్టాలో ఆ ధ్యానం నీకు దేవుడు ఇవ్వాలా పనికిరాని వస్తువుల మీద మన డబ్బుని వృధా చేయడానికి వీల్లేదు ఈ లోకస్తుల్లో విచ్చలవిడిగా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు మనం అట్లా చేయడానికి వీల్లేదు మనం జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాల తప్పదు ఎట్లా ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టాలనో అక్కడే ఖర్చు పెట్టాలా దాని విధానం అది కాబట్టి డబ్బు తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అది అవసరం కాబట్టి తన సేవ కొనసాగాలంటే అది అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు కానీ వ్యామోహంతో ఈ లోకంలో రకరకాల కలర్ టీవీలు కొనుక్కోవాలా గ్యాడ్జెట్లు కొనుక్కోవాలా టాబ్లెట్ పీసులు కొనుక్కోవాలా అన్ని రకాల పీసులు ఉన్నాయి ఇప్పుడు డెస్క్ టాప్ అంటాడు పామ్ టాప్ అంటాడు ల్యాప్టాప్ అంటాడు ఇంకేమేమో టాప్స్ అంటారు తర్వాత హెడ్ టాప్ కూడా వస్తుంది కొత్త కంప్యూటర్ అవి పెట్టుకొని కళ్ళకు పెట్టుకుంటే ఇంకా వాడు ఏం చూసుకుంటా పోతాడు వాడి జీవిత విధానం అది డెస్క్ టాప్ అంటే టేబుల్ పెట్టుకున్నాడు ల్యాప్టాప్ అంటే ఒడ్ల పెట్టుకున్నాడు పాం టాప్ అంటే చేతిలో పెట్టుకున్నాడు కంప్యూటర్ ఇంక ఇంకేం టాప్లు వేస్తే మన శరీరం అంతా కంప్యూటర్తోనే నిలిపింది వాడి జీవితం వాడి జీవితం అంతా కంప్యూటర్లతోనే కాలం కొనసాగుతుంది అవి వాడడం వలన రేడియేషన్ వచ్చి మన శరీరంలో అవయవాలన్నీ దెబ్బతింటూ ఉంటాయి వాటి దగ్గర ఎక్కువ సమయం గడిపితే మనకి శరీరం ఇప్పుడు ఏం నడిపించదు కాలం తర్వాత అవన్నీ బయటకు ఉంటాయి రేడియేషన్ కాబట్టి మనము ఈ యొక్క నులివెచ్చని జీవితంలో ఉండడానికి వీల్లేదు నిలివెచ్చని జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మానవుల విధులు పాటించడం మానవ విధులను వారు నేర్చుకునేది కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును ఏంది ఆశ్చర్యకార్యం చూడండి ఎందుకు నులివేచ్చని జీవితంలో ఉన్నారు బహు ఆశ్చర్యకరముగా జరిగింతును ఏంది అది చూడండి మీకు ఇది ఆశ్చర్యంగా ఉందా లేదా చూడండి నాకైతే ఆశ్చర్యంగా ఉంది బహు ఆశ్చర్యంగా జరిగింతు ఏంది కార్యం వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమవును వారి సేవకులు వారి బోధకుల జ్ఞానము వేస్ట్ అయిపోతుంది ఒకప్పుడు ఎంతో మర్మములతో కూడిన బోధలు వేస్ట్ అయిపోతున్నాయి వారి జ్ఞానము వెర్రితనంగా మారుతుంది నువ్వు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసు అంతే గుప్తం కాబట్టి నీకు ఏసు కావాలా ని వీరి జ్ఞానము పనికిరాని దానిలో అయిపోతుంది వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బోధకులు వాళ్ళ బైబుల్ టీచర్స్ జ్ఞానము వేస్ట్ అయిపోతుంది వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును మరుగంటే తెలుసా మీకు మరుగైపోవడం అంటే అది దాసుకుంటుంది ఇంకా రాదు బయటికి మర్మములు బైబుల్లోని మర్మాలని బయట తీసుకొచ్చేవాడు ఏ స్ప్రవ్వే వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా దేవుడు నన్ను అభిషేకించెండి నాకు మంచి జ్ఞానం ఇచ్చిండు బైబిల్ జ్ఞానం అనుకుంటున్నారు అవన్నీ పోతాయంట ఎందుకో తెలుసా మానవుల పాటించినందుకు మానవ దేవుని ఆరాధన స్థలంలో అన్ని మానవ విధులు వాయించడం గిటార్లు డ్రమ్స్ కీబోర్డ్స్ ఇవన్నీ మానవ అవి పెట్టుకోద్దని నేను ఎప్పుడు చెప్తలేదు అవి పెట్టుకొని ఈ మానవ విధులు రాక్ మ్యూజిక్ అని పాప్ మ్యూజిక్ అని ఇవన్నీ చర్చలకు వచ్చేస్తాయి నువ్వు అంటావు నేను ఇండియన్ లాగా జీవించాలనుకుంటున్నాను కానీ జీవించలేకపోతున్నాను ఆ రాక్ మ్యూజిక్ వింటే జీవించలేదు నేను ఇంకా ఎక్కువ సౌండ్ పెడితే ఎక్కువ అభిషేకం వస్తుంది మానవ విధులా కదా ఎక్కువ డ్రమ్స్ కొడితే శబ్దానికి అందరు జోస్లకు వచ్చేసి పరిశుభత పొందుకుంటారు అది శారీరకమైంది అది ఆత్మీయమైంది క్రీస్తుల సరళత పరిశుద్ధత ఉందన్న వాక్యం ఎన్నిసార్లు మనం వినలే సరళత అంటే సామాన్య జీవితం అందులో డమ్ డమ్ డమ్ డమ్ డ్రమ్స్ లేవు దన కొట్టుకుంటే గిటార్లు లేవు ఆ రాక్ గిటార్స్ వాటిని ఏమంటారు డిస్టార్షన్ గిటార్స్ అంటారు ఇట్లా కొడితే మొత్తం ఇట్లా అదిరిపోతుంటది శరీరం రాక్ మ్యూజిషియన్స్ కొడతారు అవన్నీ చర్చలకు వచ్చేసినాయి ఇవి మానవ విధుల దేవదాధించరా దేవుని దివరాత్రంలో హల హలలియా అని వాళ్ళు పాట వాళ్ళ నోటి ధ్వనుల ద్వారా ఆరాధిస్తుంటే గడపకములు అదిరినైనా వాక్యం చూడం మనం యశాగ్రంథంలో గడప కంబలు అదురుతున్నాయి వాళ్ళ ఆరాధన అట్లుందా గిటార్స్ ఉన్నాయా డ్రమ్స్ ఉన్నాయా ఇవి మానవ ఇవి మీరు చూస్తారు ఎక్కడ బెసల్లీలు అనేవాడు ఇవన్నీ కనుక్కున్నాడు తుమ్మకర్రతో పనులు మ్యూజిక్ అంతా వాళ్ళు అన్ని అనుకున్నారు బైబుల్లా ఆ మ్యూజిక్ తీసుకొచ్చి దేవుని ఆరాధించడం సరే అది ఒక ఎత్తు దేవుని పాటలతో గణపరిచే విధానం అనేది ఒక మానవ విధిగా వీళ్ళు పాటిస్తున్నారు కానీ అందులో పరిశుద్ధత సరళత ఏం లేదు నేను ఎన్నిసార్లు విన్నాను ఒక పాట నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంట ఇది రక్షణ కృపకాలం ప్రభు రాక సమయం అది ఆ పాట ఎత్తబడే సంఘానికి సంబంధించిన వాక్యం ఒక్కడని తెలుసా ఇన్నిసార్లు పాడిన మీరు ఎప్పుడూ విన్నరా అందులో ఎత్తబడుట అనుంది విన్నారా ఎప్పుడన్నా పాట విన్నవారు వెళ్ళేదారు విడవబడుట బహుఘోరం అది బైబిల్ లేనప్పుడు ఎంత ఆనందంగా పాడుతున్నారు ఇది మానవ విధి మానవ విధులు నేర్చుకున్న పాట అది అట్లా నేను ఇంగ్లీష్లో కూడా చాలా పాఠని చూపించిన మనుషులకు మన తాతల నాట్యాల నుంచి పాడుతున్న పాటలు ఒకటి నేను దగ్గర దగ్గర నైన్టీన్ ట్వంటీ అంటే దగ్గర దగ్గర వంద సంవత్సరాల నుంచి ఒక ఇంగ్లీష్ పాట పాడతారు చర్చిలో అది నేను సరే నాకు నేను కూడా చిన్నప్పుడు బాగా పాడిన కాలంలో కూడా చాలా పాడినా ఎప్పుడైతే విజన్స్ ఆఫ్ రాప్చర్ అనే పదం రాగానే పక్కన ఆగిపోయింది మైండ్ అరే ఇక్కడ ఉంది ఎత్తబడేది పాట ఏ వాడు మొదటి నుంచి ఉండడు దుష్టుడు మొదటి నుంచి ఉన్నాడు మనుషులు మనుషుల విధానాలని మనం పాటించి దేవుని ఆరాధిస్తే వెర్రివాడ నీ ప్రార్థన నా సన్నిధికి వస్తలేదంటాడైనా నువ్వు నులివెచ్చిన జీవితంలో ఉన్నావు కాబట్టి నీ ప్రార్థన నా సన్నిధికి రాదు సరే నులివెచ్చిన జీవితం గురించి మనము మరీ విశేషంగా దీనిగా ధ్యానించాలంటే మతయసువార్త ఇరవై ఒకటో అధ్యాయం కొంతకాలం నుంచి ఈ వాక్యము నాన్ను వెంబడిస్తుంది కాబట్టి నేను దీన్ని పట్టుకోవాలా దీని ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలా దీన్ని అర్థం చేసుకోవాలా మళ్ళీ నా జీవిత విధానం ఏ రీతిగా ఉంది మతయ సువార్త ఇరవై రెండవ అధ్యాయం ఆయన పర్లోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు తన శిష్యులో వింటుండగా గొప్ప చెప్తున్నాడు ఎందుకంటే గొప్ప నా ఉపమానంలో ప్రతి స్థలంలో మీరు మీ గురించే నా బాధ ఎందుకంటే ఆ రెండు గుంపులు ఎట్లా నా మాట వినవు కానీ మీరన్నా వినండి అనేసి వారికే ఈ ఉపమానం చెప్తున్నాడు ఇరవై అధ్యాయం మొదటి వర్షంలో చూడండి యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా పర్లోక రాజ్యం అంటే పర్లోక రజ్యం ఎక్కడ ఉంది లూకాసు వార్త పదిహేడు ఉదయం లో మనం చూస్తాం మీ మధ్యలోనే ఉంది అది అక్కడ ఇక్కడ ఉండదు అది ప్రత్యక్షంగా రాదు అనడం లేదా పర్లోక రాజ్యము పైకెళ్ళి దిగొస్తుందని పెళ్లి పరిశుద్ధ భూషణాలతో పాట ఉంటారు అది నిజంగా దిగి కానీ అది మీ మధ్యలోనే ఉందని మనకి ఏసులో చూపించింది వాక్యం అది ఎక్కడ లేదు అది ఇక్కడ అక్కడ ఉందని చెప్ప వీలు పడందండి ఏసు వార్త పదిహేడు ఉద్యా పర్లోక రాజ్యము మీ మధ్యలోనే ఉంది అది ఏ రీతిగా ఉంది రెండవ వచనం చూడండి తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది మన ప్రభు తండ్రి పర్లోకమందున మన తండ్రిని పోలి ఉంది తన కుమారుడు అంటే ఏసులో గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కాబట్టి తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది ఈరోజు పర్లోక రాజ్యం ఎట్టుందంట ఒక రాజు తన కుమారుని పెండ్లి విందుకు సిద్ధపరచినట్లుంది అంటే చర్చ్ చర్చ్ ఎట్లుంది ఒక రాజు తన కుమారుని పెండ్లి విందుకు పెండ్లి విందును సిద్ధపరిచినట్లున్నది ఒకటి అది ఎట్లుంది ఇప్పుడు విందు ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది విందు అంటే ఎంతకు తెలుసు కదా విందు అంటే డిన్నర్ పార్టీ క్రిస్టియన్ విందు అంటే ఎవరు చెప్పిన లేదు అది స్పెషల్ పార్టీ అది ఆ విందుకు పిలిచినట్లున్నది ఆ విందు లాగా ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని ఎప్పుడు పిలిచిండు ఈ రాజు పిలువబడినవారు వీళ్ళు ఎప్పుడు పిలిచిండు వీళ్ళని అందరినీ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల నాటి కాలం నుంచి వీరికి ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించిండు ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటించబడిందో ఎప్పుడైతే నువ్వు దీనికి స్పందించినవో నీకు ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చింది ఇన్విటేషన్ కట్ ఈరోజు ఒక పిల్లడికి ఫోన్ చేసిన రే బాయ్ ఏ సంగతి ఎట్టున్నట్టే సార్ నేను ఇతను ఎందుకు అంటే నువ్వు నా పెళ్లికి రాలేదంటున్నాడు అరే నువ్వు కర్నూలు లో చేసుకున్న నేను ఒక్క నాకు దూరం రావడం అంటే చాలా కష్టమైంది ఎవరన్నా తోడొచ్చింటే నేను వచ్చేవాడిన నేను అంటే సరే సొడ్డు చెప్తాను కదా అసలు సొడ్డు ఏంటంటే నేను మర్చిపోయిన పెళ్లి గురించి క్రైస్తవ జీవితం కూడా అట్లనే పెళ్లి మర్చిపోతున్నాను ఎందుకు ఉపమానం అయితే మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం క్రైస్తవ జీవితంలో కూడా అట్లనే ఉంది పెళ్లి విందు గురించి మనం మర్చిపోతున్నాం ఎందుకో తెలుసా నీవు ఇది ఎప్పుడో జరగబోతుంది రెండు వేల సంతం చెప్పబడ్డ పెండ్లింది ఇది టూ థౌజండ్ ఇయర్స్ నుంచి ఇన్విటేషన్ వెడ్డింగ్ కార్డ్ మనకి ఇచ్చింది నీ చేతిలో ఉంది వెడ్డింగ్ కార్డ్ నువ్వు చూస్తున్నావ్ లేదో ఇది వెడ్డింగ్ కార్డే కదా ఎవరంటారు ఇది కాదని చెప్పండి నాకు బైబిల్ ఒక వెడ్డింగ్ కార్డ్ పెండ్లి కుమారుడు యొక్క విందుకు నిన్ను పిలవడింది సరే విందుకు పిలువబడ్డ సంగతి ఆ పెండ్లి విందుకు పిలువబడవారిని అంటే ఎప్పుడు పిలువబడ్డరు వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి పిలువబడ్డ వారిని రప్పించటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకపోయింది ఒకసారి లూకాసు వార్త పంతొమ్మిది పద్నాలుగవ అధ్యాయం లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం చూడండి పదహారవం ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను సరే ఎప్పుడు పిలిచిపెట్టిండు అని నేను పెద్ద విందు చేయబోతున్నాను నాకు ఒకటే కొడుకు ఆయన పెళ్లి కాబోతుంది నేను మిమ్మల్ని అందరినీ అడ్వాన్స్గా పిలుస్తున్నా ఇప్పుడు కాదు ఎప్పుడు అడ్వాన్స్ ఎప్పుడు రెండు వేల నేను మీకు ఇన్విటేషన్ పంపిస్తున్నా మీరు భవిష్యత్తులో పుట్టబోతారు మీరు పుట్టినప్పుడు మీ అందరి చేతులలో ఈ ఇన్విటేషన్ కార్డు ఉంటుంది ఇది పట్టుకొని రావాలా ఎట్లా పట్టుకొని రావాలి ఇంతలావుది నువ్వు చచ్చిపోయినాక పట్టుకొని పోతావు కూడా పట్టుకొని కాబట్టి ఈ వెడ్డింగ్ కార్డు ఎక్కడుండాలా నీ చేతిలో నీ కాదు నీ జీవిత విధానంలో నీ హృదయంలో భద్రపరచుకోవాలా పదిహేడవ వర్షం విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది ఎప్పుడో స్టార్ట్ అయింది విందు ఇప్పుడు రెడీగా ఉంది రెండు సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడుతున్న మాట ఇప్పుడు సిద్ధమైంది ఈ విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ఎన్నిసార్లు ఒక దినం వస్తుంది ఇప్పుడు సిద్ధమైంది అమ్మా ఒక దినం వస్తుంది మీరు ఎక్కడ పోయి దేవుని ఆరాధించడానికి వెళ్ళలేదు అది ఇప్పుడే వచ్చింది అది ఇప్పుడే వచ్చింది ఒకనొక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది ఇప్పుడు కూడా చదున్నాడు ఇప్పుడు సిద్ధమైంది అందుకే ఇప్పుడు నీకు అర్థమవుతుంది వాక్యం అంతకుముందు ఎందుకు అర్థం కాలే అది నీ గొప్పతనం కాదు నా గొప్పతనం కాదు ఆయన కృప ఈ రోజు కొరకు అది దాచబడింది కాబట్టి నీకు అర్థమైతుంది నువ్వు అర్థమైనాక నువేం చేస్తావు గమ్ము ఇంటికి పోయి ఎంజాయ్ చేస్తావా కాదు దీన్ని నీ జీవితంలో అవలంబించుకోవాలి అనేకలకు దీన్ని ప్రకటించాలి ఎక్కడ అవకాశం దొరికితే అప్పుడు ప్రకటించాలా నువ్వు వాళ్ళం కూడా సిద్ధపరచుకోవాలి కదా ఇప్పుడు సిద్ధమైంది ఇప్పుడు స్టార్ట్ విందు మళ్ళీ ఎట్లుంది చూడండి సరే మత వార్త ఇరవై అధ్యాయం సరే ఎంతో కాలంగా పిలవడ్డ వీళ్ళు వెడ్డింగ్ కార్డు పట్టుకున్నారు సంతోషిస్తున్నారు మురిసిపోతున్నారు దాని గురించి చూసుకుంటా దాన్ని ఎక్కడ పడేసుకున్నారో తర్వాత దాన్ని ఎక్కడ పడేసుకున్నారో సరే మర్చిపోయినారు మూడో వచ్చరంలానే చూస్తున్నాం ఆ పెళ్లి విందుకు పిలబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపగా వారు రానులక పోయి రి ఎప్పుడో ఇన్విటేషన్ కార్డ్ చేతిలో పట్టుకొని ఆలస్యమవుతుంది ఆలస్యం అవుతుంది పోస్పోన్ చేస్తున్నాడు పెళ్లి చేసుకుంటే త్వర విందు పెట్టుకోవాలి కదా ఎందుకు ఆలస్యం చేశాడు ఆలస్యం చేశాడు ఎదురు చూసేవాడు ఎదురు చూశాడు ఎక్కడో పడేసుకున్నాడు విందు వెడ్డింగ్ కార్డు జీవిత విధానం అదే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోతావో నువ్వు వెడ్డింగ్ కార్డు పోగొట్టుకుంటావు వెడ్డింగ్ కార్డు పోగొట్టు నీకు డేట్ గుర్తుంటుందా ఏ రోజు అనేది గుర్తుంటుందా ఎక్కడా జరుగుతుంది అనేది ఫలాని చర్చలను గుర్తుంటుందా ఫలాని కమ్యూనిటీ హాల్ డిన్నర్ ఉంటుందని గుర్తుంటుందా పడుకుంటుంది గుర్తు మర్చిపోతాం అంతే మానవులు మరచిపోయే జీవులు వాడి మతి ఎక్కువ మానవులకు పొద్దున్న ఏం తిన్నావు అంటే ఇలా ఇలా అనుకుంటాల్సి మధ్యాహ్నం ఏం తిన్నావు అనేది నేను సగం ఒకటే రోజే దిన్న ఆకలి కాలేరు వచ్చి సగం కూర అతనే వదిలేసిన నీ ఇంటికి వచ్చినాక ఏంది అంటే సగం సగం తిన్నాం అంటే సగమే ఆకలి వేసిందని సగమే తిన్నా విధానం అది మత వార్తలో ఈ విషయమే మనం అర్థం చేసుకుంటున్నాం వీరు ఎందుకు రానలేకపోయినారంటే గుర్తు వచ్చి అరే నేను నీకు ఎప్పుడో వచ్చిన వెడ్డింగ్ కార్డు మీరు ఇంకా ఎందుకు వస్తలేరు పెండ్లి విందు స్టార్ట్ అయింది మళ్ళీ మీరు ఎందుకు వస్తలేరు వీళ్ళు విందులో పాల్పొందలేకపోతున్నారు బుద్ధి లేని గురించి మనం ఎన్నిసార్లు ధ్యానించినాం నీకు అంత తెలుసు దేవుని గురించి తెలుసు ఏసు ప్రభు నీ కొరకు చనిపోయిడు నీ పాపంల నిమిత్తం నీ శాపంలో రోగుల నిమిత్తం చనిపోయినని అన్ని తెలుసు నీ వ్యసనంలను భరించింది ఆయన మీద వ్యసన క్రాంతుడుగా మనుషులు చిరునొన్నలి వాడుగా దిగంబరిగా ఆ సెలవు మీద పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంట వరకు వెళ్ళాడి అది చాలా భాగ్యాపకం ఉంది కానీ ఎందుకు అది మర్చిపోయినాము పెండ్లి విందు గురించి వెడ్డింగ్ కార్డు లోపల నేను చెప్తున్నా ఆ పిల్లడు ఇచ్చిన వెడ్డింగ్ కార్డు ఒక దానికీదే పెట్టినా దాని మీద ఫైల్ మీద ఫైల్ ఫైల్ మీద పోయింది అట్లా మర్చిపోయినాది అది కనిపించలేదు దాని గోడకి అక్కడ పెట్టింటే నాకు బాగా కనిపించాడు సరే బుధులేని కన్యకలు కూడా అంత చేశారు వాళ్ళు ఎందుకు మర్చిపోయినంటే మానవ విధులను పాటించిన వాళ్ళు మనము మానవ విధులు పాటించద్దు మనము దేవుని విధులను పాటించాల దేవుని విధులు ఎక్కడున్నాయి నా దగ్గర ఉన్నాయా దేవుని విధులు బైబుల్ లనే ఉంటాయి ఇంకా ఎక్కడుండవు ఒక పాసరు నేను మీకు చెప్పిన నా దగ్గరకు వచ్చి బ్రదర్ ఏడు సూచనలు నేను మీకు చూపిస్తా అన్నాడు ఏం ఏడు సూచనలు బ్రదర్ అంటే ప్రతి ఆత్మను వివేచించమన్నాడు అది నీ వల్ల కాదు నువ్వు ఎంత చదువుకున్నా ఈ లోకంలో దయ్యముల ఆత్మలు ఎక్కువన్నాయి ఎందుకంటే ఈ లోకం వాణి ఆధీనంలో ఉంది కాబట్టి వచ్చేటోడు ప్రతి ఒక్కడు నుంచి వచ్చినా దయ్యం దు నుంచి వచ్చినా లేన నువ్వు వివేచించకపోతే ఖచ్చితంగా నువ్వు మోసిపోతావు వాడు చెప్తాడు బ్రదర్ పలాని స్థలానికి వస్తే అక్కడ వాళ్ళు ఎంతగా వర్షం చేస్తుండ్రో అద్భుతాలు కంటే అద్భుతాలు జరుగుతున్నాయి చెయ్యి ఇట్లా స్ట్రైట్ అయిపోయింది బ్రదర్ ఒకవేళ చెప్తున్నాడు నేను చూసిన కండారా అది ఇట్లా వంకరున్న చెయ్యి అయిపోయింది సరే స్ట్రైట్ అయిపోతే నీకు మంచిగా అనిపిస్తుందా నీ హృదయం వంకరుంది అది నువ్వు సరి చేసుకోవాలా చేతులు స్ట్రైట్ అవుతున్నాయి తలకాయలు స్ట్రైట్ అవుతున్నాయి అని అద్భుతాలు జరుగుతున్నాయి నేను ఆసక్తితో పరిగెత్తుతున్నావు కానీ హృదయాలు వంకరున్నాయి వారి హృదయము నాకు దూరంగా ఉంది దేవుడు అసలైన రోగము హృదయానికి అన్నాడు నీ హృదయము బహుఘోరమైన వ్యాధి గలది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది హృదయం అన్నాడు బైబుల్ అందుకే ఆ వ్యాధి ఈ లోకంలో ఎవడు మానపలేడు ఏ డాక్టర్ వల్ల కాదు ఏ పండితుని వల్ల కాదు ఏ వేదల వల్ల కాదు ఆ భక్తురా ఆ బ్రదరా చెప్తున్నాడు ఒక క్రిస్టియన్ అయ్యండి ఆ బ్రదర్ చెప్తున్నాడు ఏడు సూచనలు నేను చూపిస్తా శ్లోకాలతో పాటు ఋగ్వేదంలో నా ఉన్నాయి అవన్నీ పుస్తకాలు ఏడు సూచనలు క్రీస్తుని సూచిస్తూనే అన్నాడు నీకు ఋగ్వేదంలోని శోకాలు చదివేంత టైం ఉంది కానీ బైబుల్లో రెండు మూడు వేల ప్రవశలున్నాయి ఎసుకు సంబంధించినవి అవి నువ్వు గ్రహించలేని స్థితులు ఉన్నావా నీ దగ్గర ఉన్న పుస్తకం చదవడానికి నీకు ఆసక్తి లేదు ప్రేమ లేదు ఎక్కడిదో పనికిరాని పుస్తకము ఈ లోకము ఈ దేశమే ఎప్పుడో ధృవీకరించిన పుస్తకాలను వెతుకుంటా చదువుతున్నావే ఎప్పుడు అది నిజంగా దైవికమైన ఏర్పాట్లో ఉంటే ఆ పుస్తకాలు నీ అవి దేవుని ఏర్పాట్లు లేవు రకరకాల పురాణగాథలు ఎందుకు గాయలు కలిసిపోయినాయి ఇది ఒకటే ఎందుకు ఆరు వేల సంవత్సరాల నుంచింది మన చేతిలో ఇది ఎందుకున్నది ఆరు సంవత్సరాల నుంచి అప్పటికి ఇంకా ప్రింటింగ్ ప్రెస్ రాలేదే అయినా కానీ ఎందుకున్నది ఇది ఇది దీంట్లో ఇంతవరకు ఎవ్వడో ఏ లోపం గుర్తించలేకపోయినాడు ఎందుకు గుర్తించలేరు ఇది మనుషుల విధులను బట్టి రాయబడింది కాదు ఇది దైవా చేత రాయబడినది అరవై పుస్తకాలు ఎన్ని దేశాలు ఒక దేశంలో రాయబడిందా పుస్తకం ఇది ఎన్ని దేశాలలో రాయబడింది ఒక దేశంలో రాయబడిందా ఒక్క ఆతరున్నాడు వెనకల ఒక్క వ్యక్తి రాసిందా ఎంత మంది ఎంత మంది రకరకాల ప్రాంతాలకి వెళ్ళి రాసిన వానికి ఒకటే విధానం రక్షణ సందేశం దేవుని విధానము రక్షణ సందేశం దేవుడు ఒక విధానం చూపించిం నీవు నీ జన్మ పాపము కర్మ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే దేవుని విధానం పాటించాల మనుషుల విధానం కాదు తీర్థయాత్రలు పోతే ఎవరికి రక్షణ కలగదు నేను హజ్జుకు పోతాంటే రక్షణ రాదు వ్యాటికన్ సిటీకి పోయి దొర్లుతా అంటే రక్షణ రాదు ఇవి మానవ విధులు నువ్వు దేవుని విధానం పాటిస్తే నీకు రక్షణ రాదు ఇక్కడే ఉంది నీ విధానం నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఇక్కడ దేవుని విధానం ఏంది తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు దేవుని విధానం అది ఈ లోకము పాపంలో ఉండి నశించిపోతుంది దేవుని విధానం నీతి మంతుడు లేడు ఈ లోకంలో అది దేవుని విధానం ఎందుకంటే నీతి ఆయననే యేసు ప్రభు తప్ప ఎవరు నీతి మంత్రులు లేదని బైబుల్ చెప్తుంది కాబట్టి ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదం లేదు యూదుర్ గ్రీసు దేశస్తురని ఇండియన్ అని పాకిస్తాన్ అని లేదు కదా ఇండియన్ అని చైనా అని భేదం లేదు ఇవే ఓల్డ్ దేశాలు ప్రపంచంలో ఏ భేదం లేదు ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టినవాడు పాపంతోనే పుట్టినవాడు కాబట్టి వీనికి విడుదల ఎవరు కల్పించాలా మానవ విధులు కల్పించవు బ్రదర్ ఏడు మార్లు పోయి మునిగితే విధానం విడుదల వస్తుంది కాదు నీ నీతి క్రియలు కావు రక్షించవు నీ నీతి చింపిరి గుడ్డల వల్ల నాకున్నాయి అంటున్నాడు అవి నేను రక్షించవు నేను రక్షించాల్సింది ఒకటి విధానం ఏందది ఆయన రక్తం రక్తము పోక్షించకుండా పాపక్షమ పణ కలగదు ఎవడు రక్తం బలిపాశుల రక్తమా అవి నేను అవే పుట్టినవి పాపంలో అవి ఎట్లా నీ పాపాన్ని తుడచగలవు తుడవలేవు కాబట్టి సరాసరి ప్రభువే ఈ లోకంలోకి రావాలా ఆయన ప్రాణాన్ని త్యాగం చేయాలా ఆయన రక్తం వల్ల మనకు విడదగలుగుతుంది అది నువ్వు ఒప్పుకోవాలా లేదు నేను నా సొంత నీ సొంత తలం ఉపయోగిస్తే కష్టంగా నరకానికి పోతావు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ నువ్వెందుకు సర్టిఫై చేస్తున్నావు నేను సర్టిఫై చేస్తలేదు బైబుల్లో ఉంది సర్టిఫై చూపిస్తున్నా ఇక్కడ ఉంది సర్టిఫికేట్ కాబట్టి మనుషుల విధాలు విధానాలు పాటిస్తే వాడు ఉడన కావచ్చు ఫాస్త కావచ్చు గొప్ప సేవకుడు కావచ్చు వాడి సొంత తలంపులు జెండా సుట్టు తిరిగితే నీకు విడుదల వస్తుందా అదొక విధానం ఏసుక్రీస్తు నామం నా బాప్సం ఇస్తే నీ హృదయంలో నా పాపము నువ్వు బయటికి తీసుకోకపోతే నువ్వు బాప్సం పొంది చేసావు ఏం లాభం నీ హృదయంతో నీ హృదయంలో నీకు నచ్చుకోకుండా నీ పాపాన్ని నీ పెదవులతో నుంచి బయట రాకపోతే ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపంతో నువ్వు ఒప్పుకోకపోతే నీకు విడుదల ఎట్లు ఆయన శిలువ మరణము నువ్వు చిల్లరప్పాలు చేస్తున్నావా సేవ విధానం క్రైస్తవ సేవ విధానం అక్కలేదు మనుషుల విధాలు పాటించేవాడు ఆయన శిలువ మరణాన్ని వమ్ము చేస్తున్నాడు దుష్టునికి ఇది చాలా ఇష్టం శిలువ మరణాన్ని వమ్ము చేయడం అంటే వానికి చాలా ఇష్టం కానీ నేను నేర్చుకున్న విషయం ఆయన మరణము ఎప్పటికి వమ్ము కాదు ఎప్పటికీ నశించిన వారికి అది వెర్రితనం శిలువ మరణము శిలువ నశించిన వారికి వెర్రితనంగా ఉంది మనకు మటుకు దేవుని శక్తి అయినది నీకు శక్తి కావాలన్నా నాకు శక్తి అవసరం ఎందుకంటే నేను బలహీను నేను జీవించలేను ఆయన కొరకు ఎదుర్కోవాలంటే నాకు ఆయన శక్తి అవసరం అందుకే ప్రతిరోజు ఆయన శిలోమరాన్ని జ్ఞాపకం చేసుకుంటాను అందుకే దాంట్లోనే మనం అతిశయించాలా మనుషులు దేన్ని అతిశయిస్తున్నారు గుర్రాలు ఉన్నాయనా నేను ఇప్పుడే పెద్ద ల్యాండ్ బ్రదర్ నేను ఇప్పుడు ల్యాండ్కి పోవాలా నీ పెళ్లికి ఎట్లా వస్తా నీ పెళ్లి బిందుకు ఎట్లా వస్తా నేను ఇందాక ల్యాండ్ చూడలేదు పైసలు ఇచ్చి వచ్చినా చూడలేదు కదా చూడండి మత ఇరవై రెండో అధ్యాయం ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు విందుకు పిలబడ్డపుడు నువ్వు వెడ్డింగ్ కార్డ్ ఒప్పుకున్న వస్తాను కదా అని చెప్పినవు చెప్పినా కూడా ఎందుకు రాట్లేవు పెండ్లి విందుకు పిలబడ్డ వారిని రప్పించటకు అతడు తన దాసులను పంపగా నువ్వు ఒక దాసునివి నేను ఒక దాసుని నేను పిలుస్తున్నాను మన సేవ అంతే స్పెషల్ దాసున్ కాదు నేను వాచ్మెన్ మంచిగుందా నేను వాచ్మెన్ ని నేను నిద్రపోను పొద్దు నుంచి సాయంత్రం వరకు గోడ మీద దొరుకుతానే ఉంటాను పిచ్చంలాగా మీరు మెంటలోడా అందరి కింద ఎంజాయ్ చేస్తుంటే పాటలు చేసుకుంటుంటే వీడేంది దాని చుట్టూ తిరుగుతున్నాడు దాని మీద అంతే మళ్ళీ మనం వెరవలమే మనము ఈ లోకం దృష్టిలో విరవలమే కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరుచున్నాను ఎద్దులను క్రొవ్వ పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది ఎప్పుడు ఇప్పుడు ఇందాక వాక్యం ఎప్పుడు సిద్ధంగా ఉంది ఇప్పుడు సిద్ధంగా ఉంది ఇంకెక్కువ టైం లేదు ఏ క్షణంలో యుగ సమాప్తి జరిగిపోతుందో ఎవడు గ్రహించలేని స్థితిలోన్నాడు ఏ మతస్సుడు గ్రహించాడు ఈవెన్ క్రైస్తవులు గ్రహించలేరు నేను చెప్తున్నాది ఎందుకంటే మనం క్రైస్తవులంగా నేను చెప్తున్నా ఫ్రాంక్ నేను క్రైస్తవ మతం గురించి ఎవరు చెప్తలేదు ఏ సుప్రభు కూడా యూధ మతం గురించి ఎప్పుడు చెప్పలే చెప్పిండ ఆయన ఏ మతం గురించి చెప్పలే ఆయన చెప్పినాడు పర్వక రాజ్యము సమీపించింది సిద్ధపడండి బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పింది కూడా అదే వాక్యం ఆయన కూడా అదే చెప్పింది పర్వకరాజ్యము సమీపించింది త్వరగా సిద్ధపడండి అన్నాడు రెండు వేల సంవత్సరాలు కదా నీ దృష్టిలో రెండు వేలు ఆయన దృష్టిలో రెండు క్షణాలు వెయ్యి దినములు ఒక వెయ్యి సంవత్సరము ఒక దిన సమానం దృష్టిలో అది ఎప్పుడు వస్తుంది అది ఇప్పుడే వచ్చింది కాబట్టి చూడండి పెళ్లి విందుకు రెండని పిలువబడిన వారితో రక్షించబడ్డ వారితో నేను రక్షణ పొందినను ఏసైనా బాసం పిలువబడ్డ వారితో చెప్పగా చెప్పుడని వేరే దాసను పంపెను రెండవసారి ఒక అవకాశం ఇచ్చిండు రెండోసారి అవకాశం ఇచ్చిండు మూడోసారి లైట్ తీసుకుంటాడు దేవుని విధానం ఎన్నిసార్లు చెప్పినను లోబడిని వాడు హఠాత్తుగా నాశనమగును నేను నేర్చుకున్నా జీవితంలో పాఠం ఎన్నిసార్లు చెప్పాలయన చెప్పి చెప్పి ఆయనకే విరక్తి వస్తున్నది ఎన్నిసార్లు చెప్పాలా ఆదివారం వస్తే భక్తి శ్రద్ధలు సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళా రక్తి క్రైస్తవ జీవిత విధానం కాబట్టి నీకు క్రైస్తవ జీవితం అవసరలేదు ఎందుకంటే అది మానవ విధులను అనుసరించి పాటించడుది మనం మానవ విధులు అనుసరించద్దు ఈ లోకపు విధానాల అనుసరించొద్దు పండగలు నియామక దినములు సబ్బాతులు మనకు అవసరం లేదు ఎందుకంటే అవి అవి ఇక్కడ అవి మానవ విధాములు ఇవి సమాప్తం అన్నాడు శిల మీద పాతవి గతించినవి ఇదిగో సమస్తము నూతనమైనవి కాబట్టి నీ నూతన జీవితము ఆత్మీయ జీవితం కాబట్టి నువ్వు మళ్ళా ఈ నిర్లక్ష్యమైన ఈ పెండ్లి విందుకు ఆల్రెడీ పిలువబడ్డ వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు వారి వల్లే మనం నిర్లక్ష్యం రావడానికి వీళ్ళేదు క్రైస్తవ జీవితం అంతా నిర్లక్ష్యానికి సంబంధించింది అందుకే ఏం జరుగుతుంది చూడండి వారు లక్ష్యము చెయ్యక వాక్యం వింటున్నావు నువ్వు లక్ష్యం చేస్తున్నావా వెడ్డింగ్ కార్డ్ చేద్దా పట్టుకు లక్ష్యం చేస్తున్నావా అరే ఫలాని తేదీ ఫలాని రోజు సూచనలు అన్ని రెడీ ఉన్నాయి ఇంటి దగ్గర శబ్దం వినిపిస్తుంది సన్నాయి వినిపిస్తుంది బూరలు వినిపిస్తున్నాయి శబ్దాలు వినిపిస్తున్నాయి అంటే సిద్ధపడాల అని ఉంటుంది నీకు ఎప్పుడూ చెప్పిండే పెళ్లి గురించి పెళ్లి కాబోతుందని చెప్పిండీ మళ్ళీ నిన్ను విందుకు ఆల్రెడీ పిలిచిన నువ్వు సిద్ధంగా లేదా ను సిద్ధంగా ఉండకుండా లక్ష్యం చెయ్యక ఏం చేస్తున్నావు ఒకడు ఏమంటున్నాడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమున వర్తకమునకు వెళ్ళిరి అంతేనా బైబుల్ చదివితేనే దేవుడు నీకు అవన్నీ చూపిస్తా ఉంటాడు చూడండి ఏం చూపిస్తున్నాడు ఒకడు ఏరి ఉన్నాడు ఒకడు తన పొలమునకు మరి తన వర్తకమునకు వెళ్ళిండు ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నాడు వాడు ఒకడు పొలంకి ఒకడు బిజినెస్ చేస్తున్నాడు ఒకడు పంటలు వేసుకుంటున్నాడు సంపాదించుకోవాలని ఇంకోటి బిజినెస్ చేస్తున్నాడు తక్కిన అతని దాసులను పట్టుకొని అవమాన పరిచి చంపిని ఎన్ని గుంపులు ఇక్కడ మూడు ఉన్నాయా చెప్పండి ఒకటి పంటలు పొలం పని చేసుకునేటోడు ఇంకొకడు బిజినెస్ చేసుకుంటున్నాడు ఇంకోడు జబర్దస్తి మీకు కనిపిస్తున్నాయా తేళ్ళు పాములు కొట్టేటోడవాడు దాసులని తన్ని వాగ్గర ఉన్న గుంజుకొని పంపిస్తున్నాడు సరే ఒకప్పుడు తన్నులు తిన్న మనం అందరం తిన్నరా సరే తన్నులు తినకుండా తిట్టులు తినింటారు ఆ తిట్లు కూడా తన్నుల లాగే ఉండొచ్చు నన్ను చాలాసార్లు కొట్టుకు వచ్చి కానీ ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు కొట్టడానికి నేను రెడీ అయిపోయినా పడితే పడని అనేసి నేను కళ్ళు మూసుకున్నా వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నా వచ్చేస్తున్నారు అనుకుంటున్నా పడేడుది పడేడు ఇంకా దగ్గర ఉంటే పడుతుండే నా దగ్గర చెయ్యి కానీ పాటిన శబ్దం వచ్చింది వినిపించింది నాకే పడింది అనుకోండి కళ్ళు తెరిచేసిన తెరిసి చూస్తే నాకు కాదు ఇంకో కనిపడింది పాపం చాలా బాధ అనిపించింది నాకు నేను భరించలేకపోయినా వాడు నా మీద కోపం తీసి ఇంకొకరిని కొట్టిండ్రని చాలా బాధ వచ్చింది సరే మరి వాడు అంతమందిలో పలాని వ్యక్తిని ఎందుకు కొట్టాలా నేను ఒక బ్రదర్ చెప్పిన బ్రదర్ ఇవన్నీ వదిలేసాయి బ్రదర్ వద్దు బ్రదర్ ఇది దేవునికి విరుద్ధం అంటే మంచిగా విన్నాడు వాక్యం పోయిండు ఆ ఓల్డ్ సిటీలో దెబ్బలు తినొచ్చిండు నేను చెప్పిన వద్దు వద్దు సరే క్రైస్తవ జీవిత విధానం ఎరితిగుంది లక్ష్యం చేయకపోవడం నీకు ఇవ్వబడ్డ వాక్యాన్ని నువ్వు లక్ష్యం చేయకపోవడమే ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన జీవం గల దేవుడు ఆయన బొమ్మ కాదు తెప్పకొయ్య కాదు ఆయన జీవం దేవుడు ప్రతిక్షణ మాట్లాడుతున్న ఒక పోయిన వారం అతను మాట్లాడుతున్నాడు ఈ మూడు గుంపులు నిర్లక్ష్యంగా ఉన్నాయని అందుకే మన నిర్లక్ష్యమైన గుంపులు ఉండద్దు ఎందుకంటే ప్రపంచంలోని వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ భయంకరంగా దిగజారిపోయింది యునైటెడ్ స్టేట్స్ అన్యాయం ఉంది ఈరోజు నేను చూస్తున్నాను యూరోపియన్ దేశము చాలా అన్యాయంగా ఉంది టూ లో అంటే చాలా భయంకరంగా ఉంటుంది చెప్తున్నారు వాళ్ళు రిపోర్ట్స్ అల్ల కలలో అంటే అంటే దోచుకుంటారట మనుషులు దేశాలలో చైనాలో స్త్రీల జనాభా మరీ విశేషంగా తగ్గిపోతుందట అంటే పురుషుల జనాభా సంఖ్య ఎక్కువైపోయింది స్త్రీల సంఖ్య విశేషంగా తగ్గిపోయిందంట అప్పుడు ఏమైతుంది మళ్ళీ ఎవరిస్తులకి భార్యలు ఎక్కడ దొరుకుతారు కష్టం కదా అప్పుడు మళ్ళీ వాడు ఎక్కడ పడాలా ముందే అది చాలా కంత్రీ దేశం అది సరే అంటే చెప్తే కొడతారు మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి భార్యలు దొరికినప్పుడు వాడి గుణం ఏందా ముందే ఎక్ పక్కకున్న దేశాలన్నీ అటాక్ చేస్తారు వాళ్ళు ఎక్కడ వరకు అక్కడ పోయి అటాక్ చేసేస్తారు విస్తరించిస్తారు వాళ్ళు వాళ్ళ విధానం వాళ్ళ దేశంలో భయంకరంగా ఉంటుంది వ్యవస్థ ఒకటి వచ్చే సంవత్సరం ఎవరో చెప్తున్నారు వచ్చే సంవత్సరానికి ఒక పేరు ప్రతి సంవత్సరానికి చైనా భాషలో ఒక పేరు ఉంటుంది ఇయర్ ఆఫ్ ది ఎలిఫెంట్ అని అన్ని జంతువుల పేర్లు ఉంటాయి సంవత్సరాలకి ఇయర్ ఆఫ్ ది ఎలిఫెంట్ అని ఇయర్ ఆఫ్ ది బేర్ అని ఇట్లుంటాయి వచ్చే సంవత్సరానికి పేరు ఆశ్చర్యంగా ఉంది వింటే పర్సన్ నేను ఇయర్ ఆఫ్ ది డ్రాగన్ అంటే డ్రాగన్ అంటే చైనా దేశకు గుర్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం పేరు ఇయర్ ఆఫ్ ది డ్రాగన్ అంట అంటే చైనా బా బాహాటంగా వచ్చే కాలం కాబట్టి ఎప్పుడు బయటకు వస్తుంది చూడండి అంత సోమ్ ఉంటే ఎవడు ఏం చేయడు కానీ సోమ్ ఉన్నప్పుడే తుఫాను వస్తుంది అంతేనా జలప్రలయము ఎట్లొచ్చింది ఎవడు గుర్తెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను వాక్యం ఎన్నిసార్లు మనం చదవలే ఎవడు గుర్తెరగని సమయంలో అంటే అంతా యధావిధిగు ఉంది నిర్మానుషంగా ఉంది పొద్దున సూర్యుడు సాయంత్రం చంద్రుడు వస్తున్నాడు కాలము పోతా ఉంది చలికాలం పోతుంది ఎండాకాలం వస్తుంది ఆల్రెడీ చెమటలు సాటైనవి చాలం పోతుంది వర్షాకాలం వస్తుంది కాలం అదే యథా విధంగా ఉంది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది క్లైమేటు అంతా యధా అట్లా అనుకునే టైంలో నారు నాటుచ్చు అమ్ముచ్చు కొనుచు ఇండ్లు కట్టుచు ఎవడు గుర్తిరగని సమయంలో పెళ్లిళ్ళు చేసుకునిచ్చు పెళ్లికిచ్చుచు ఎవడు గుర్తిరగని సమయంలో అగ్ని గంధకములు పర్లవ నుంచి కుమ్మరింపబడ్డాయి లోతు కాలంలో మొత్తం ఎవడు గుర్తెరగని సమయంలో వచ్చింది ఎవరు తెలుసు టూ థౌజండ్ థర్టీన్ వరకు ఎదురు చూసినమా టూ అనేది మనుషులు ఏర్పరచుకున్న క్యాలెండర్ దేవుని దృష్టిలో బైబుల్ ఎక్కడ లేదు టూ ఆయన ఆయన దృష్టిలో లీనియర్ టైం లేదు ఈ మ్యాథమెటిషియన్స్కి అర్థం కాదు ఆయన దృష్టిలో టైం ముందుకు వెనకపోతుంది అమ్మ ఒక కాలం వస్తున్నది అంటే భవిష్యత్తులో రాబోతుంది కానీ ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చింది అట్లెస్ వస్తుంది మ్యాథమెటిషన్ కి అర్థమవుతుందా కాలము వస్తుంది అన్నాడు ఇప్పుడే వచ్చింది అంటున్నాడు అంటే ఆల్రెడీ ఉంది క్లాస్ కాలం ఆయన దృష్టిలో కాలం ముందుకు వెనకపోతా ఉంటది అది అర్థం కాని ఈ క్యాలెండర్ పాటిస్తే ఎట్లా నువ్వు సూచనలు ఎందుకు గొప్ప గొప్ప సేవకులు నిష్ఫలం అయిపోయినారు వాళ్ళ ప్రవచనాలలో వాళ్ళు ఈ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని గుర్తించరు అది తయారు చేయబడింది అనిలు దొంగలు దృష్టిలు విగ్రహారధిక్ దాన్ని తయారీశారు క్యాలెండర్ ని ఆస్ట్రాలజర్స్ యాజకులు సైంటిస్ట్లు దేవుడి నమ్మని వాళ్ళు పెద్ద గుంపది రెండు వందల మంది గుంపది ఆ రెండు వందల కలిసి అన్ని కాలిక్యులేషన్స్ పెట్టి క్యాలెండర్ తయారు చేసారు సిక్స్టీన్ లో స్టార్ట్ అయింది క్యాలెండర్ దానికి ముందు పదహారు వందల జూలియన్ సీజర్ జూలియస్ సీజర్ అనేవాడు జూలియస్ సీజర్ అనేవాడు పదహారు సంవత్సరాలు వాడి క్యాలెండర్ జబర్దస్త్ చేసిండు గ్రెగరీ అనే పోపు పదహారు వందల యాభై రెండు నుంచి ఇప్పుడు మనం పాటించే క్యాలెండర్ కొత్త తీసుకొచ్చి పెట్టింది ఇవి రెండు క్యాలెండర్లు మన కాలంలో చూస్తున్నాం రెండు సంవత్సరాల నుంచి దానికి ముందు మూడు నాలుగు క్యాలెండర్లు ఉన్నాయి మొత్తం ఏడు సార్లు తారమైన క్యాలెండర్ చరిత్రలో వీడు దేవుని భక్తులు అంటున్నాడు ఆ కెలెండర్ చూసి ప్రవచనాలు దృష్టిలో పెట్టుకున్నాడు పలా రోజు దేవుడు వస్తాడు అంతరం సిద్ధపడతాం ఇప్పుడు ఎత రెడీగా అని చేసిందా లేదా డేట్స్ మళ్ళీ ఏమైంది వాడి వెరితనం వాడికి బయటకు వచ్చిందా లేదా వాడు వెర్రివాడే ఎందుకంటే వాడి జ్ఞానము పనికిరాని జ్ఞానంలాగా తయారైందన్న విందా ఒక వాటికి మనం చూసినాం ఎందుకు వాడు పాటించింది మనుషుల విధానాలు నువ్వు మనుషుల విధానం పాటిస్తే ఆయన రాక నువ్వు గుర్తించలేవు ఆయన చెప్పిండు కాలములు సమయములు తన ఆధీనంలో ఉన్నాయన్నాడు నీ ఆధీనంలో లేవు ఈ టైము ఈ కాలము నీ ఆధీనంలో లేనేలేదు కొన్నిసార్లు మనకు ఎందుకు టైం గుర్తుకుండదో తెలుసా అందుకే కొన్నిసార్లు మనకు ఎందుకు డేట్స్ గుర్తుండవో తెలుసా అందుకే ఎందుకంటే నువ్వు మానవ విధులను పాటిస్తే కాలకులేట్ చేస్తావు టైం ఆయన మూడు రోజులు సువార్త చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్స్ ఎవడన్నా కదిలిందా ఎందుకు అక్కడ టైమ్ కి సమయానికి సూచన లేదు ఒక శిష్యు వచ్చి చెప్పాల్సి మూడు రోజులు వాళ్ళు మూడు రోజులు ఆకలితో ఉన్నారు వాళ్ళకి తెలుస్తలేదు వాక్యం వింటున్నారు అంత అంత ఆసక్తితో ఎందుకు దేవుని దృష్టిలో టైం అట్లుంటది అది ముందుకు ఉంటది నోవా కాలం మళ్ళా వాపసు అవుతుంది నోవా కాలం ఏ రీతి మనుషుకు మన అక్కడ దినమూలు అదే రీతిగా ఉంటది అనడలేదా లోతు కాలం ఎట్లున్నానో మనుషు రాకడ దినమునో అట్లనే ఉంటుంది అన్నాడు కాబట్టి క్లుప్తంగా ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకొని ముగించుకుందాం లూకాసు వార్తలు చూడండి పదిహేడవ వచ్చిన పద్నాలుగు పదిహేడు విందుకాలం ముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో రక్షింపబడ్డ వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనస్సుతో చూడండి నీకు ఏక మనసు చాలా ఇంపార్టెంట్ ఎక్కడ దేవుళ్ళలో చెప్పేదాంట్లో కాదు సొడ్డు చెప్పడంలో ఏక మనసు ఉన్నారు అన్న విషయం ఇక్కడ చూస్తున్నాం ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి ఏందా నెపములు చూడండి మొదటి వాడు ఏమంటుడు నేను ఒక పొలము ఆల్రెడీ కొన్నాడు వాడు ఆల్రెడీ పొలం కొనుక్కున్నాడు సేవ జీవితం చూడండి ల్యాండ్స్ కొనుక్కోవాల సరే చూడండి నేను ఎప్పుడు కూడా కొనుక్కోదని ఎందుకంటే ఇల్లు అవసరం పిల్లలకి ఇల్లు అవసరం నువ్వు ఎంతకాలం ఉంటావు నువ్వు ఇంతకాలం కిరాణాల్లో ఉన్నావు కష్టపడ్డావు ఏదో చేసినావు మీ పిల్లలకి ఇలా అవసరం ఎందుకంటే వాడు నేను తిట్టుకుంటాడు రేపు వాడు ఖచ్చితంగా తిట్టుకుంటాడు నేను మా ఏం సంపాదించింది ఏం పెట్టిపోయాడు నాకు తిట్టుకుంటాడు వాడు కాబట్టి నీ బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి పైసలు నిర్లక్ష్యం చేయద్దు ఎందుకంటే క్రైస్తవులు నిర్లక్ష్యం నెపములు ఎప్పుడు ఎందుకు నువ్వు డబ్బులు సేవ్ చేసుకోలేదు ఎక్కడ సేవ్ చేస్తాం సార్ వచ్చిన కాడికి ఖర్చు అయిపోయింది అది నెపం ఎందుకు ఐదు రూపాయలు ఖర్చు సేవ్ చేసుకోలేవా నీకు వంద రూపాయలు వస్తే ఐదు రూపాయలు నువ్వు బ్యాంక్లో పెట్టుకోలేవా ఐదు రూపాయలు అయితే పెట్టుకుంటాం బ్రదర్ ఐదు రూపాయలు నెలకి నీకు సమాచారానికి ఎంత అయిపోయింది రూపాయలు అది దాని మీద టెన్ మిత్తి వచ్చింది అనుకో అది పెరుగుతూ ఉంటుంది సరే నేను ఈ లోక విధానాల గురించి మీకు నేను చెప్తలేదు మీ పిల్లల పట్ల మీ బాధ్యత ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అవుతుంది ఉద్యోగాలు లేకపోతే ఏం తింటారు మీ పిల్లలకు కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ మీరు చెప్పించుకోవాలి మీ జీవితాలకు మీరు ఇన్సూరెన్స్ చెప్పించుకోవాలా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ తీసుకోవాలా అకౌంట్స్ ఎంత ఐదు రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు నెలకు సేవ్ చేసుకోవచ్చు ఐదు రూపాయల నుంచి దాని మీద ఎనిమిది వడ్డీ ఇస్తుంది గవర్నమెంట్ అది ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకటి పడేసినావు అనుకో నువ్వు ముసలింగ్ అది మంచి పైసలు వస్తే ఆ పిల్లలకి వాళ్ళ పెళ్ళిలైనా చెప్పవచ్చు లేకుంటే దాంతో ఏదైనా చిన్న మోతా దూర్లలో ఇల్లు కట్టుకొని సేవ్ చేసుకోవచ్చు కాబట్టి ఆ విధానం తెలవాలా కదా అవన్నీ చేసుకోవాలా తప్పదు ఎందుకంటే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు మరీ చాలా జాగ్రత్తగా ఉండాలా ఏ క్షణంలో ఏ మెత్తందో మనం తెలియదు నీ హెల్త్ కోలాబ్స్ అయితే నువ్వు ఎట్లా బతకగలవు నీ పిల్లల్ని ఎట్లా పోషించగలవు వాళ్ళు నేను తిడతారు ఎందుకంటే ఈ పిల్లలు చాలా చెడ్డతరం వాడి బాల్యం నుంచి వాడి హృదయం చెడతనంతో నిండి ఉందని బైబుల్ చెప్తుంది మనిషిని నేను ఎందుకన్నా సృష్టించిన దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడని వాక్యం ఉందా లేదా మనిషిని నేను ఎందుకన్నా సృష్టించిన అని తన హృదయంలో నొచ్చుకున్నాడు ఎందుకంటే వాడి హృదయం అంతా చెడతనంతో నిండి ఉంది ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాడు తుంటే తిడుతున్నావు కానీ కొడుతున్నావు కానీ వాడు హృదయమంత చెడుతనం అందుకే బాలుడు నడవలసిన మార్గంలో వాణిని నడిపిస్తే వాడు పెద్దయినాక దాని నుంచి తప్పిపోడని వాక్యం ఉంది ఆ వాక్యమే ఆ విధానమే ఇక్కడ ఉంది బాలుని ఎట్లా నడిపించాలా అనేది విధానం ఇక్కడ ఉంది దేవుని వైభక్తులలో మనం నడిపించాలా ఈ లోకపు వైభక్తులు కాదు ఈ లోకపు దాని మర్యాద గతించిపోతున్నది సరే ఈ నిర్లక్ష్య జీవితాన్ని చూసి మనం వాక్యాన్ని ముగించుకుందాం పద్నాలుగో అదే పదిహేడు పద్నాలుగు పద్దెనిమిది అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మనం నెపములు చెప్పద్దు స్ట్రైట్ గుండాల మొదటివాడు నేను పొలము కొని ఉన్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నీకు నిజంగా బుద్ధి ఉంటే కొన్నాక చూస్తావా కొనక చూస్తావా పొలం ఓవడనని చెప్పండి పైసలు ముందే ఇచ్చేస్తావా చూడకుండా అది దిప్పను గచ్చపొదలు చెత్త చెదరం చూడకుండా తీసేసుకుంటావా నువ్వు దాన్ని మళ్ళీ లెవెల్ చేసుకున్న ఎన్ని పైసలు తీసుకుంటుంది ఈ లోకం నువ్వు ల్యాండ్ కొనక చూస్తావా చూడవా వీడిని తెలివెట్టు చూడు వీడు క్రైస్తవుడు వీడు క్రైస్తవులు చాలా ఇంటెలిజెంట్ అంటారు ఎందుకంటే ప్రతి వాళ్ళే ఫస్ట్ ఉంటారు అంటారు వీడు ఎందుకంటే వీడు నిజంగా క్రైస్తవుడు మనం కాదు వీడు ల్యాండ్ ఆల్రెడీ కొన్నాడు ఇప్పుడు పెండ్లిందుకు రారా అంటే నేను ఆల్రెడీ ల్యాండ్ కొన్నా ఇప్పుడు చూడబోతున్నా మన మోసపోయినా లేదా వాళ్ళు ఏమున్నాడో ఏం వేసుకున్నాడో ఎవడో చెప్పింటాడరే ను చూడాలి కదా పోయి చూడాలా ఆ ల్యాండ్ క్లియర్ టైటిలా లేదా దాని ఎన్కంబరెన్ సర్టిఫికేట్ మున్సిపాలిటీలో పోయి తీసుకోవాలా అది ఇరవై సంవత్సరాల సర్టిఫికేట్ తీసుకోవాలా ఇరవై సంవత్సరాల నుంచి ఎవరి పేరు మీద ఉంది ఎవరి నుంచి ఎవరికి వచ్చింది ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అవంతా చరిత్ర ఉంటుంది అండ్ లేటెస్ట్ ఈ రోజుకి ఎవరి చేతిలో ఉంది ల్యాండ్ అది ఉంటుంది లెక్క నువ్వు కొంటున్న పేరు వాళ్ళ ఆ లాస్ట్ పేరు ఉందా లేదా చూసుకోవాలా కొంటప్పుడు అది చూసుకున్నాకనే కొనాలా లేకపోతే వీని లాగానే వీడు మోసపోయింది వీడు ఓ పాస్టర్ చెప్పింటాడు అరే నీకు ల్యాండ్ ఇప్పిస్తాసి అనేసి వీని దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోండు ఇప్పుడు వాడు పోతాడు చూడడానికి పాస్టర్ నామం పెట్టేసి పంపిస్తాడు పాస్టర్ దొరకాడు నీకు చెప్తున్నా ఎందుకంటే పాస్తర్లు ఇన్వాల్వ్ అయినారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో నేను చెప్తున్నా పాస్టర్లు ఇప్పుడు ఏమేమి బిజినెస్ చేస్తున్నారు తెలుసా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఆయుర్వేదిక్ మందులు అమ్మున్నారు నేను ఎన్ని డిస్టిక్ లో పోయినాను ఒక పాస్టర్ మమ్మల్ని పిలిచి సేవకి రెండు పబ్లిక్ మీటింగ్ కి వాడు ఆయుర్వేదిక్ మందులు అమ్మడానికి పోయిండు నా దగ్గరికి వచ్చింది ఆ కేసు స్టూడెంట్ ఓడో చేస్తున్నట్టే నేను నన్ను పిలిచినోడు నేను నేను ఒక్కరిని పబ్లిక్ మీటింగ్ చేసుకుంటున్నా మైక్లు మైక్లు ఆంప్లిఫైర్లు నేను పెట్టుకున్నా పిలిపించిన లేడా ఓడ నట్టు చేస్తాడా నిర్లక్ష్యమా కదా పిలిపించినోడు ఆదిలాబాద్ జరిగింది అలా భయంకరంగా ఉంది నీళ్లు గ్లాస్ నీళ్ళు ఆ నీళ్లు నోట్లో పెట్టలేకపోయినా భయంకరమైన వాసన మన మురికి కాలంలో గ్లాస్ నీళ్ళు తీసుకొస్తే ఎట్లుంది మనుషులు అటెండ్ నీళ్లు సరే సేవా జీవిత విధానం గురించి పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి శ్రమతో కన్నీళ్లు విడుస్తూ తింటున్నారు అని బైబుల్ ఉంది వాక్యం ఈ లోకస్తులు ఉదయ కాలం నుంచి సాయంత్రం వరకు కష్టపడి శ్రమతోర్చి కన్నీళ్లు విడుస్తూ వారి ఆహారం తింటున్నారు కానీ దేవుడు తన ప్రియులకు ఉత్తగానే ఇస్తున్నాడు ఉందా వాక్యం నువ్వు సంతోషంగా ఏ శ్రమ లేకుండా తింటున్నావా లేదా ఏం దుఃఖం లేదు ఏం బాధ లేదు ఏదైనా పాటికి పోతే అక్కడ అన్ని తినేస్తా గాజరగడ్డలు ఏముంటాయి అన్ని సాలాడ్లు అన్ని తిని ఫస్ట్ పచ్చి అని తినేస్తాను సంతోషం ఏం దొరికినా తినేస్తానేది ఉప్పు ఉన్నా సప్పగున్నా అన్ని తినేస్తా ఉప్పు అంత మంచిగా ఉందా అంత మంచిగుంది ఇండియన్ స్టైల్ అది అంత మంచిగుందా కారం ఉందా అన్ని ఉన్నాయి తినేస్తాం కాఫీ బాగుందా చాలా బాగుంది చక్కెరుందా మంచిగా ఉంది అంతే సేవా విధానం అన్నిటినీ నువ్వు సమర్థించుకొని జీవించే విధానం జీవించగలవు నీ హృదయం ఎక్కడుంది వీడు ఎప్పుడు నెపములు ఎదుగుతున్నాడు మనం నెపములు పెంచద్దు మన నెపాల నెపం చూపించిన చూపించింది మన సేవ జీవిత విధానంలో ల్యాండ్ కొన్నప్పుడు జాగ్రత్తగా కొనుక్కోవాలా వీడు తెలివి ఒక క్రైస్తవ గుంపిది వాడు భూమి కొనడానికి పోయిండు కొనేసిండు ఆల్రెడీ పెళ్లి విందుకు రారా అంటే నేను ఆల్రెడీ ల్యాండ్ కొనేసిన బ్రదర్ ఇప్పుడు నేను ల్యాండ్ చూడడానికి పోతున్నా చీకొచ్చన్నా విందు సారాగా సాయంత్రం జరుగుతుంది కదా చీకట్లో ల్యాండ్ వినిగిపోతున్నాడు నువ్వు బాగా చేసుకో చీకట్లో నువ్వు ఆల్రెడీ ఉన్నవా ల్యాండ్ పైసలు ఇచ్చేసినవు చూడనే లేదు ఇప్పుడు చీకట్ నువ్వు ఆ ల్యాండ్ వినిగిపోతున్నావు దాంట్లో ఏమున్నాయో తేళ్లున్నాయో మండ్రగబలున్నాయో పాములున్నాయో ఏమో తెలుసు వేస్తే ఖచ్చితంగా కాటేస్తాయి అప్పుడు నువ్వు గుర్తించాలా ఎందుకన్నా నేను మోసపోతుందిరా క్రైస్తవ జీవితం చివరిలో అందరూ మోసపోతారు ప్రవ్వా నేను మోసపోకుండా నాకు సాయం తెచ్చే ప్రవ్వా అన్నది నీ ప్రార్థన నా ప్రార్థన ప్రతిరోజు మన ప్రార్థన విధానం ఈ లోకపు మనుషులు ఎంతో కష్టపడి ఏడుస్తూ నా ఉద్యోగం ఉంటుందో లేదో రేపు రేపు బోతే ఆఫీస్ షట్టర్స్ తెరుచుటాయా లేవో నా కుర్చీ ఉంటుందా లేదో నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నా ఆయన చెప్తున్నాడు హైటెక్ సిటీ జరుగుతుందంట ఇప్పుడు హైదరాబాద్ లో నువ్వు పొద్దున నీ కుర్చీ ఉంటది కదా నీ టేబుల్ నీ కుర్చీ నీ టేబుల్ని కుర్చీ అక్కడ లేదంటే నువ్వు ఆల్రెడీ ఉద్యోగం పోగొట్టుకున్నట్టు చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు నువ్వు పోయినప్పుడు నీకు తెలియదు నీ ఉద్యోగం పోయినట్లు కూడా నువ్వు పొద్దున పోగానే నీ నీ ఆఫీస్ టేబుల్ ఉంటుంది నీ కుర్చీ ఉంటుంది నీ సామాన్లు అన్నీ ఉంటాయి అక్కడ ఎంటీకి ఉందంటే దాని అర్థం ఏందంటే వాడు ఆల్రెడీ నీ ఉద్యోగం క్యాన్సిల్ చేసేసేడు నువ్వు ఏం చేయాలంటే సీదా అక్కడ నుంచి బ్యాం అకౌంట్స్ డిపార్ట్మెంట్కి పోయి నీ అన్ని లెక్కలు సెటిల్ చేసుకొని ఆ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలా బయట పోయి హోటల్లో ఇంటికి పోవాలా నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నావు అని దుఃఖంతో దుఃఖంతో తింటాడా బిర్యానీ హైదరాబాద్లో జరుగుతుంది కానీ తన ప్రియులు దేవుని ప్రియులు ఏ స్ట్రో నమ్ముకున్న వాళ్ళు దేనికి భయపడరు అంట నువ్వు భయపడతావా ఉద్యోగంలో ఏమిటో భయపడతావా సరే నేను ఎన్ని ఏడు ఉద్యోగాలు మానను ఇంతవరకు ఒకరోజు కూడా నేను నిరుద్యోగిగా లేని ఏడు ఉద్యోగాలు ఈ రోజు ఒక ఉద్యోగం మానిపోతే తెల్లారి కొత్త ఉద్యోగాలని అడుగుపెట్టిన నేను గర్వంగా ఏం చెప్తలేను ఖచ్చితంగా ఏస్ట్రవ్ కృపనేది నేనేమన్నా మంచి మంచి స్కూలల్లో చదువుకొని గ్రేట్ కాలేజ్లో చదువుకుని కాదు తెలుగు మీడియం స్టూడెంట్స్ కంటే అధమానమైన అధమానమైన స్కూల్ల్లో చదువుకొని వచ్చిన అసలు ఏం అర్థం కాకపోయింది చదువు మళ్ళీ ఎట్లా బ్రతికింపజేస్తున్నాడు దేవుడు ఆయన కృపణే ఆయన సజ్జుడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు మూడు పూటలో మంచిగా తిండి తినమంటున్నావు సంతోషంగా ఉన్నావు ఖచ్చితంగా ఆయన కృపణే ఏలియ కాలంలో భయంకరమైన కరువు వచ్చింది మళ్ళీ ఆయన ఎంజాయ్ చేసిండా లేదా లైఫ్ కష్టపడిడా కాకులు ఆహారం తీసుకొచ్చిచ్చినాయి ఆయనకి ఇప్పుడు కరువు కాలం మనం ఈ సంవత్సరం నుంచి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎత్తిపెట్టుకోండి కొంత కొనిపెట్టుకోండి టూత్పేస్ట్లు ఏమేమి చేస్తారో అన్నీ ముందే తెచ్చిపెట్టుకోండి ఏ ఎన్ని బై వన్ గెట్ వన్ ఫ్రీ అవే ఉంటాయి కదా హైపర్ మార్కెట్లు పోతే ఉంటాయి ఒక టూత్పేస్ట్గా కొంటే రెండు టూత్పేస్ట్లు ఉంచుతామంటారు చూడండి ఐ కొనేసుకోండి రెండు బ్రష్లు కొంటే నాలుగు బ్రష్లు ఉంచుతామండి అది కొనేసుకోండి ఇంపార్టెంట్ అవి కొని పెట్టుకోవాలా ఎందుకంటే భవిష్యత్తులో చాలా ఖరీదు అయిపోతున్నాయి త్వరలో రూపాయి విలువ తగ్గి తరిగిపోయింది కాబట్టి అన్ని ఖరీదు పెరిగిపోతాయి ట్వంటీ ఫైవ్ పనికి రాకుండా పోయింది ఫిఫ్టీ ఎన్పి అడ్రస్ లేకుండా పోయింది ఫైవ్ రూపీస్ ఒప్పుకుంటులేరు ఊళ్ళలో పోతే ఒప్పుకుంటున్నారా తీసుకుంటలేరు ఫైవ్ రూపీస్ పోయిందా టెన్ రూపీస్ వన్ రూపీ కంటే చిన్నగా అయిపోయింది కాయిన్ అయిందా లేదా ఇంకా భవిష్యత్తు ఇంకెంత అన్యాయంగా ఉంటుంది కాబట్టి నీ జీవిత విధానము నువ్వు సరి చేసుకోవాలా సరే ఈ లోకం చూసి నువ్వు భయపడతా మీరు పరిగెత్తరు నిదానంగానే వెళ్తారన్నాడు దేవుడు మనం భయపడం దేనికి కూడా ఈ లోకము దాని గత్తి దాని దాని మర్యాద అది గతించిపోతుంది మనం భయపడం ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ల్యాండ్గా ఉండవా చూడకుండా మోసపోవద్దు నువ్వు మోసపోవద్దు చూడాలా మంచిగుందా లేదా చూడాలా క్లియర్ టైటిల్ ఉంటే కొనుక్కోవాలా అది కూడా సగం పైసలు ఇస్తా రిజిస్ట్రేషన్ అంక అవన్నీ మాట్లాడుకోవాలా క్లియర్గా ఫస్ట్ పర్మిషన్ తీసుకొచ్చుకోవాలా చిన్న యాజ్బెస్టర్ షీట్ వేసి కట్టుకోవాలా కట్టుకుంటే నీకు ఇంటికి నంబర్ వస్తుంది నీ పేరుంటది అక్కడ రేపు కోర్టు కేసు వేసినా నువ్వు స్టే తెచ్చుకుంటే నువ్వు ఉండొచ్చు కేసు కేసు అయ్యేంత వరకు నువ్వు ఆ ఇంట్లో ఉండొచ్చు అర్థమవుతుందా చాలా భయంకరమైన దీని మనం ఉంటున్నాం నేను ఒక పొలవు కొని ఉన్నాను అవశ్యముగా అంటే అర్జెంట్గా ఏమంత అర్జెంటో అంత అర్జెంటు ఏమొచ్చింది అది ఉండదా ల్యాండ్ ఎగిరిపోతుంది గాలికి ఇక్కడ పెళ్లి మీందు పోవచ్చు కదా దేవుడు నిన్ను పెళ్లి మీద పిలుస్తున్నాడు కదా అవశ్యముగా అర్జెంటుగా ఇప్పుడే వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమించవలనని నేను వేడుకొని నేను ఇదే వాక్యం అదే వాక్యం అంతే ఏశ చెప్తున్నాడు ఇక్కడ లూకాసు వార్తలో మత్స్య వార్తలో చూసింది ఒకటే వాక్యం మరి నేను ఐదు జతల ఎడ్లను ఏం చేసినాను కొన్ని ఉన్నాను వాటిని చూసిండ్రా బుద్ధి పోయిందా లేదా బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఏ స్వాలు ఉన్నాయి వీడు ఆల్రెడీ ఐదు ఎద్దులను ఇప్పుడు కొన్నాక వాటిని పరీక్షించడానికి పోతున్నాడు నాకు పరిశీలించక ముందు కొంటాడు ఎద్దులని నువ్వు పొలంలో ఎద్దులని దురడానికి పెట్టుకుంటావు కదా వాటిని జాగ్రత్తగా పరిశీలించాలా వాటి కాళ్ల కింద అవి చూడాలి వాటిని ఏమంటారు వాటిని కాళ్ళ కింద ఉంటే నాడలు అంటారు వాటిని అవి అడిగిపోయినాయా లేవా అన్ని చూడాలా అంత తెలుగులమే చూడండి నాడలు ఆ ఇను ఇనుమే కదా అరిగిపోకుండా కాళ్ళు అరిగిపోకుండా అది హార్స్ షూ అంటారు ఇంగ్లీష్ లా సరే హార్స్ షూ అరిగిపోకుండా వాటికి వేస్తారు అవన్నీ పరిశీలించాల అది మంచి ఆరోగ్యంగా ఉందా లేదా దానికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా దానికి ఏమైనా డిసీజ్ ఉందా లేదా అనిమల్స్ కూడా క్యాన్సర్ ఉంటుంది మీకు తెలుసా అవి చూడకుండా ఎవడు కొనడు అవన్నీ పరిశీలించి వాటికి ఏ గాయాలు లేకుండా దీర్ఘకాలపు వ్యాధులు దానికి ఏం లేకుండా ఉంటే మంచి కొనుక్కోవాలా వీడు ఎంత తెలియడు చూడండి వీడు క్రైస్తవుడే వీడు ఆల్రెడీ ఐదు కొన్నాడు వాటిని కొన్నగా పరిశీలించడానికి పోతున్నాడు అది రోగం నువ్వు ఆల్రెడీ పే చేసినవు పైసలు వాపసి ఇస్తారా కొనుక్ దేవుని సేవా విధానం అంతే అనేక క్రైస్తవులు ఇక్కడే మోసపోతున్నారు ఇవి రెండు క్రైస్తవ గుంపులు రెండు క్రైస్తవులు ఆల్రెడీ మోసపోయినాయి ల్యాండ్లు కొనుక్కోవాలా ఇండ్లు కట్టుకోవాలా పెద్ద చర్చ్ కట్టాలా ల్యాండ్ మీద అది ఒక గుంపది నేను ఆల్రెడీ గణేష్ నా ఒకడో చెప్పిండు చీప్ వచ్చింది బ్రదర్ గణేష్ నేను నీ పేరట ఇప్పుడు నువ్వు వచ్చి చూసుకో సేవకుళ్ళు అట్లా మోసిపోతున్నారు ఇది నువ్వు చూస్తావు త్వరలో ఈ రీతి జరగడం ఇంకొకడు ఎద్దులు కొనుక్కున్నాడు వాటిని ఇప్పుడు పరీక్షించడానికి పోతున్నాడు ఇది బుద్ధితనం బుద్ధి లేని తనమా కదా కొన్నాక పరిశీలిస్తు కొన్నాక పరి నువ్వు బియ్యం కొంటావు చూడు దుకానికి పోయి ఇట్లా చేతిలో పోసుకుంటావు చేతిలో పోసుకొని చెక్ చేస్తావు వాసన చూస్తావు దాంట్లో తౌడు ఉందా దాంట్లో పురుగు ఉందా దాంట్లో రాళ్ళున్నాయా అని చెక్ చేస్తావా చేసి మళ్ళా కొన్ని నోట్లు పరీక్షించినాకనే గుంటావు కదా చూడంగానే ఓ పది కిలోలు కట్టంటావా వాడు అనుకుంటాడు పక్క ఎక్కడికెళ్ళో వచ్చింది కేసు అనుకుంటాడు ఊరు దుకాణోడు అనుకుంటాడు ఖచ్చితంగా కాబట్టి వాడు మెల్లిగా నిన్ను మోసగిస్తాడు సేమ క్రైస్తవుల జీవిత విధానం మనం మోసపోద్దు ఈ రెండు గుంపులు మోసపోయినాయి ఆల్రెడీ సరే ఇంకో గుంపు చూడండి ఇది అసలైన గుంపు నన్ను క్షమించవలని వేడుకొని నేను మరి నేను ఒక స్త్రీని వివాహము చేసుకొని ఉన్నాను ఇది మూడవ గుంపు అందుచేత వివాహం చేసుకున్నాడు ఏస్ప్రవ్ అనడానికి నాకంటే మీరు ఈ లోకంలో ఎవర్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు నీ భార్యనా నీ భర్తనా నీ పిల్లలనా నీ తల్లినా నీ తండ్రినా నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన నీ పాస్టర్నా నీ అసిస్టెంట్ పాస్టర్నా అసోసియేట్ పాస్టర్నా చీఫ్ పాస్టర్నా బిషప్నా నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు నాకంటే మీరు ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు మీరు పాత్రలు కారు అనడం లేదా ఇది ఏస్ప్రో విధానం మనము అందరినీ ప్రేమించాలి కదా మే ఇది మానవ విధానం ప్రేమించాలా ఎందుకు ఆయన మనల్ని ప్రేమించండు కాబట్టి మనం కూడా ఆయన ఈ లోకంలో మనుషులు ప్రేమించాలా కానీ నీ ఫస్ట్ ప్రేమ నీ భార్యకు కాదు నీ తల్లిదండ్రులకు గానే కాదు ఈ లోకపు విధానం ఏం తెలుసా నీ భర్తనే నీ దైవం ఇది లోకపు విధానం బైబుల్ చెప్తుంది నీ ప్రభువే నీ దైవం అర్థమైతుందా అందుకే ఈ లోకపు జ్ఞానం అంతా చెత్తతో కూడింది పౌలు భక్తులు అందుకే నాడు ఈ లోకపు విధానాలను సమస్తాన్ని నేను పెంట కుప్పగా ఎంచుకున్నాను నీ తల్లిదండ్రులను సన్మానించమని బైబుల్ చెప్తుంది సన్మానించాలి కరెక్టే కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళు నీలాగే మనుషులు ఎప్పుడు మనం నేర్చుకుంటాం ఈ విషయాలు నీ పాస్టరు నీకు ప్రతినిధి కాదు నీకు దేవుడు కాదు వాడు మధ్యవర్తి కాదు మనకు తండ్రికి మధ్యవర్తి ఒక్కడే క్రీస్తు పాస్టర్ మధ్యవర్తి కాదు సెయింట్స్ అంటాం సెయింట్ యాంతొనీ సెయింట్ ఇంకేదో పేర్లుంటాయి సెయింట్ మేరీ వీళ్ళు మధ్యవర్తులు బ్రదర్ వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళు మన తరఫున దేవుడికి ప్రార్థన చేస్తారు ఎక్కలేదు బైబిల్లా అది మోసం అదొక మతం మానవ విదులు ను మానవ విధులను పాటించి దేవుణ్ణి సంతోషపరచలేవు వాటిని అసహించుకోవాలా సమస్తాన్ని నువ్వు పెంటకూపగా ఎంచుకొని నీ హృదయాన్ని ఆయన సన్నిలో కుమరించుకోవాలా నువ్వు నీ ప్రభువే అంతే నీ బాధ్యత ఏంది నువ్వు పసిపాలుడిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఒక బాధ్యత తీసుకొని పెంచారు కాళ్ళు వాళ్ళు వృద్ధాప్యులకు చెప్పుడు నువ్వు ఒక బాధ్యత తీసుకొని వాళ్ళని సన్మానించాలా వారిని పసిపిల్లల్లాగా నువ్వు చూడాలా పసిపిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం పట్టించుకోటమా తల్లిదండ్రులు పట్టించుకోవాలా ఇది క్రైస్తవ విధానం బైబుల్లో ఉంది నేను యునైటెడ్ స్టేట్స్ ఎందుకు పోలేదు ఎయిటీ లో సెటిల్ కావాలా అమెరికాలో ఎందుకు మానుకున్నాను తల్లిదండ్రులు వృద్ధాప్యలు ఉన్నారనేసి అన్ని విడిచిపెట్టేసిన నా క్లాస్ మేట్స్ అందరూ వెళ్ళిపోయారు ఒ్వలేడు ఇండియాలో ఒక్కరిని ఎందుకున్నాను కదా ఒంటరి జీవితం చెప్పుకోవడానికి కొరక నీకు ఒక బాధ్యత ఉంది నువ్వు అక్కడ పోయి డబ్బులు పంపియచ్చు కానీ నీ తల్లిదండ్రులను ఎవడాదిస్తాడు ఎవరు టైంకి నేను టైంకి ఉండకపోతే మా మమ్మీ చనిపోయాడు ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చింది ఎవరు లేడు ఇంట్లో ఎందుకు ఆ రోజు పోయినా అదే అమెరికాలో నింటే ఖచ్చితంగా చచ్చిపెడ్ది ఆయన సరే నేను అది గొప్ప పని చేశాను చెప్తలేను ఇవన్నీ దేవుని దేవుని ప్రణాళికలో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి ఈ విధానాలు నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలా యవన స్త్రీలని ఆదరించాలా అది సేవా విధానం దేవుని విధానం స్టళ్ళు ఎంత భయంకరంగా చూసినారు గట్ కేసలో కేసు చూసినాము అదేందే ఆ ఏరియా కొరంతి సంఘంలో ఉన్నట్టు ఈరోజు జరుగుతలేదా చరిత్ర రెండు వేల జరిగిన చరిత్ర ఈ రోజు మన కండ్ల మన స్థలంలో జరుగుతుంది హైదరాబాద్ లో మనకు తెలిసిన వాళ్ళ మధ్యలో జరుగుతుంది మళ్ళీ చరిత్ర తిరిగి నెరవేరుతుందా దీని లీనియర్ టైం అంటమా దేవుని దృష్టిలో తిరిగి ఇవన్నీ నెరవేరుతున్నాయి మీరు పెళ్లి చేసుకొని మీరు తెలదా ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చిండు నేను పెళ్లి ఈ రోజే చేసుకోవాలన్నా ఈ రోజు విందు పిలిచిండు ఆ పెద్ద మనిషి రాజు నన్ను పెళ్లి పిలిచిండు ఎప్పుడో ఇచ్చిండు నాకు వెడ్డింగ్ కార్డు మళ్ళీ నేను ఆయన ఎట్లా నిర్లక్ష్యం చేయాలా సమర్థించుకోవాల నెపములు ఇవన్నీ నెపములు దేవుని దృష్టిలో నిలబడవు అవి కాలిపోతాయి మనము ఆయన తిరిగి వచ్చినప్పుడు ధైర్యంగా ఆయనను ఎదుర్కోవాల ఎంతో ఆనందంతో సంతోషంతో ప్రేమతో ఆయనను ఎదుర్కోవాలా ఈ లోకస్తులందరూ తమ రొమ్ములు కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు వచ్చే టైంకి ఎవరిని నిలబడలేడు ఏ మతస్సుని నిలబడలేడు క్రైస్తవుని నిలబడలేరు గజ గజ పరిగెత్తిపోతారు దుంకుతారు నీళ్ళలో చచ్చిపోదామని ఆయన చూడలేరు ప్రళయ రౌద్రంతో ఆయన ఉన్నాడు ఈ లోకానికి తీర్పు తెచ్చడం కోరు మనం దీని అన్నిటినీ ఎదుర్కోవాలా ఈ వ్యవస్థను ఎదుర్కోవాలా కాబట్టి ఈ మూడు క్రైస్తవ గుంపులు నిర్లక్ష్యమైన గుంపులు మనం ఇటువంటి నిర్లక్ష్యం ఉండద్దు నువ్వు ఇక్కడ ఏ రీతిగా జీవిస్తున్నావో అక్కడ అదే రీతిగా జీవించాలా నువ్వు ఆదివారం ఏ రీతిగా జీవిస్తావో సోమవారం నుంచి అదే రీతిగా జీవించాలా నువ్వు సేవ జీవితంలో ఏ రీతిగా ఏసుప్రవ ప్రతినిధిలాగా జీవిస్తున్నావో నీ ఉద్యోగ అట్లనే ఉండాలా నీ సాంఘిక జీవిత విధానంలో అట్లుండాలా నీ కుటుంబ వ్యవస్థలు అట్లుండాలా ఈ లోకంలో ప్రతి స్థలంలో అట్లనే ఉండాలా నిండు మనసుతో ఆయనని సేవించడం అంటే ప్రతి క్షణము ఒకటే విధానంగా ఆయనని ఆరచించడం నేర్చుకోవాలా లేదు ఈరోజు నేను సప్పట్లు కొడతా రేపు వంకర తిరిగి దొంబర్లు గొడలు అది కాదు విధానం లేదు బ్రదర్ నువ్వు మోకాలుండే ప్రార్థించాలా అని ఒకడు అంటాడు లేదు బ్రదర్ నువ్వు కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి ప్రార్థించాలా ఇవన్నీ మానవ కల్పితలు నీ హృదయాన్ని కొమ్మరించుకొని ప్రార్థించాలా ఆయనని సేవించాలా అటువంటి కృపా దేవుడు మనకి ఇవ్వాలా ఈ మూడు క్రైస్తవ గుంపులు నిర్లక్ష్యమైన గుంపులు నులివెచ్చని గుంపులు సరే చల్లగా ఉంటే నరకానికి వెచ్చగా ఉంటే నరకానికి నులివెచ్చగా ఉంటే ఉమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు తన నోట్ల నుంచి కాబట్టి నువ్వు ఫస్ట్ రెండు గుంపుల నుండి డిసైడెడ్ నువ్వు నరకానికి పోతావు రెండు గుంపులు చల్ల గుంపు నులివెచ్చని గుంపు ఖచ్చితంగా వెచ్చని గుంపు ఈ రెండు నరకానికి పోతాయి నులివెచ్చని గుంపే ఆయన కలిగిన బాధ మనకు కూడా కలిగిన బాధ మనం ఎందుకు ఇట్లా కష్టపడి ఇన్ని గంటలు ఇక్కడ కూర్చొని ప్రయాసపడుతున్నాం ఆయన ఉమ్మి వేయడానికి ఉద్దేశించినాడు ఆయన నోట్లో పట్టుకోలేకపోతున్నాడు గొప్ప జనాన్ని అది ఆయన వేదన నీ సేవా విధానంలో కూడా అదే వేదన ఎక్కడ వాళ్ళ గురించి మనం వేదన పడుతూ ఉంటాం ఎందుకంటే ఫస్ట్ రెండు గుంపులు ఆల్రెడీ డిసైడెడ్ అవి కట్ ఆఫ్ అయిపోతాయి జకరే గ్రంథంలో చూసినాం మనం ఎన్నిసార్లు దేశంలో రెండు తెగలవారు రెండు గుంపుల తెగివేయబడతారు అని వాక్యం చూసినాం మనం చాలాసార్లు అవి ఖచ్చితంగా రెండు తెగివేయబడతాయి ఈ మూడవ గుంపే మన బాధ ఎందుకంటే నువ్వు ఆ రెండు మూడు గుంపులలో లేవు నువ్వు నాలుగవ గుంపు నువ్వు ఎప్పుడు బయట ఉంటావు ఎందుకంటే నీ ప్రభువు ఎప్పుడు బయటనే ఉన్నాడు ఎర్రశలేంకి వచ్చినా కూడా ఎరసలేం వీధులనే ఆయన సువార్త ప్రకటించాడు కానీ మందిరంలో కొడు రానిచ్చిండి ఎవరు ఆయన ఆయన పుట్టినప్పుడు రానిలేదు ఏ ఇళ్ళకి ఆయన చనిపెట్టడానికి ఎవరు రానిలేదు ఆయన సేవ చేస్తే కూడా ఎవరు రానిలేదు మారతా మరియలు రానిచ్చారు కానీ మా మారతా ఏం చేసింది మారుతా ఆయన హృదయలకు రానిచ్చింది ఆయన హృదయాలకు రానిలేదు మరియా తన హృదయాలకు రానిచ్చింది ఆయన కాబట్టి ప్రతి ఈ లోకము ఆయనని తృణీకరిస్తుంది ఆరు సంవత్సరాల నుంచి ఈ యుగ సమాప్తిలో నున్న నీకు ఇవన్నీ బాగా అర్థమవుతుంది మళ్ళీ జీవిత విధానం ఏం పెళ్లి విందుకు నువ్వు పిలపడ్డావు మళ్ళీ ఆ పెళ్లి విందుకి నువ్వు దాసున్ లాగా ఉన్నావు నువ్వు పోయి అందరు చెప్పాలి అరే పెళ్ళయింది పోయి తొరగ రండి నీకు ఆల్రెడీ చెప్పినాం కదా తొలగ రండి తర్వాత నిర్లక్ష్యమైన సేవా జీవితం మనము నిర్లక్ష్య జీవితానికి బయట రావాలని ప్రార్థిద్దాం దేవుడి వాక్యాన్ని దీవించిన గాక పరిశుద్ధురా చేసే మీకు వందాలు ప్రవ్వా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభ మాలోని అయోగ్యతలను కొట్టివేసి ప్రవ్వా మాలో ఉన్న ప్రతి ఆయాసకరమైన విషయాలన్నింటినీ మీరు మీకు ఎంతో వందాలు ప్రవ్వా అయినప్పటికీనే ప్రవ్వా మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే వాటిని చూపించమని ప్రార్థిస్తున్నాం నిర్లక్ష్యము నేపములు అనే ఈ యొక్క బలహీనతలు మాలో వద్దు ప్రవ్వా మనుషులు సొడ్డులు పెట్టుకొని ప్రవ్వా మిమ్మల్ని తృణీకరిస్తున్నారు తండ్రి క్రైస్తవ సేవా జీవిత విధానము ఈ రీతిగా ఉంది ప్రవ్వా సేవకులు ల్యాండ్స్ కొంటూ మోసిపోతున్నారు ప్రవ్వ ఈ లోకంలో ఆస్తులు బరెలు ఎద్దులు రకరకాల జీవరాశులని వాళ్ళు ఆశ్రయిస్తూ నేను సమృద్ధిగా సంపాదించుకుంటాను అన్న ఆ యొక్క ఐహికమైన విచారాలలో వాళ్ళు నిమగ్న ఉన్నారు ప్రవ్వా మరి తన సొంత భార్యని మీ ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ప్రవ్వా మరి ఒకడు తన సొంత తల్లిదండ్రులను మీ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ప్రవ్వ మేం మట్టుకునైనా మిమ్మల్ని నిండు మనసుతో సేవిస్తున్నాం ప్రవ్వా మిమ్మల్ని నిండు మనసుతో మేము ప్రేమిస్తున్నాం ప్రవ్వా మీరు తప్ప మాకు ఎవ్వరూ అవసరం లేదు ఈ లోకంలో మనుషులను ఆశ్రయిస్త కంటే యోహోవను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలిస్తుంది ప్రవ్వా కాబట్టినైనా మేము ఏ పొలిటీషియన్ని ఆశ్రయించాము ఏ మినిస్టర్ని ఆశ్రయించాము ఏ పోలీసుని ఆశ్రయించము ఎవరిని ఆశ్రయించము ఈ లోకస్తులు ఎంతో దుఃఖంలో ఎంతో వేదనతో కన్నీళ్లు విడుస్తూ అన్నం తింటున్నారు అది ఇంకా భయంకరంగా జరగబోయే కాలంలో మేము ఉంటున్నాం నైనా కానీ మీ ప్రియులకు మీరు ఎంతగానో తండ్రి సంతోషంగా ఆ యొక్క అనుగ్రహిస్తున్నారు ప్రవ్వ వాళ్ళు ఆనందిస్తూ మీ అందు ఆ యొక్క ఆహారాన్ని పుచ్చుకుంటున్నారు అటువంటి కృప మీరు మాకు అనుగ్రహించిన మీకు ఎంతో బంధాలు ప్రవ్వా మాలో తండ్రి ఏ గోపతనం లేదు తండ్రి ఆ తనిమలి తన మళ్ళీ పెంట కుప్పం మీద నుంచి మమ్మల్ని మీరు లేవనెత్తినారు అయినా అది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వ ఏ యోగ తెలియని మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించినారు ప్రవ్వా ఆ రీతిగా మీ ప్రాణాన్ని మాగవరు త్యాగం చేసినారు తండ్రి మా పాపంలను మా శాపంలను మా రోగములను మా వ్యసనములను మీరు ఆ యొక్క కలవలసిల్లో భరించినైనా మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించినారు తండ్రి స్వీకరించిందే కాకుండా ప్రవ్వా ఆత్మని మా హృదయలలో కుమరించినారు ప్రవ్వా దాన్ని బట్టి మీకు వందలు ప్రవ్వా మీ యొక్క ఆత్మని మా నుంచి తొలగించద్దని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ ఆత్మ మా నుంచి తొలగిస్తే ప్రవ్వా ఈ వాక్యాలు మాకేం అర్థం కావు మేము మిమ్మల్ని వెంబడించలేం మేము ఈ లోకంలో జీవించలేం ప్రవ్వా కాబట్టి మమ్మల్ని మీరు అనాథలుగా విడిచి వెళ్ళనని చెప్పినారు నాయన దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మీ యొక్క మేము జీవించలాగన చివరి వరకు తండ్రి మీ కొరకు సాక్షిగా జీవించే బిళ్ళగా మమ్మల్ని తయారు చేసి మీకు వచ్చిన ప్రతి బ్రదర్ని సిస్టర్ని అందరినీ తండ్రి సంపూర్ణంగా మీ యొక్క ప్రొటెక్షన్లో దయించండి మీ యొక్క దహించి అగ్ని చేత వాళ్ళని కంచగా వేసి ఆ ముద్రలో జీవించటంకు సహాయపడండి ప్రవ్వ మీ ఆకలి పర్యంతరం ప్రతి చోట మీ కొరకు జీవిస్తూ ప్రవ్వ ఈ యొక్క సత్యాలను అనేకలో ప్రకటించే సేవకులుగా తయారు చేసి మీరే మహిమ పొందమని రానయ్యున్న ఏ శ్రీక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి